దేవుని వాక్యాన్ని మనం ధ్యానిస్తున్నాం చివరి వాక్యంగా ఈరోజు సవ్వే మనకి సహాయకుడుగా నడిపించాలా ఎందుకంటే ఆయన స్వరం వింటనే మనకి జీవం కాబట్టి ఈ వాక్యాన్ని ధ్యానిస్తుండగా ఆయన జీవము మన హృదయంలో నుంచి రావాలి ఎందుకంటే వాక్యమే జీవం కాబట్టి కాబట్టి ఈ వాక్యాన్ని ధ్యానిస్తుండగా ఆయన జీవము మన హృదయంలో రావాలి ఎందుకంటే వాక్యమే జీవం కాబట్టి కాబట్టి ఒక విషయం నేను అనేక పర్యాలు మీకు జ్ఞాపకం చేస్తా ఉంటాను ఏంటంటే మీరు వాక్యం వింటున్నారు కానీ వినేస్ వెళ్ళిపోవద్దు అర్థం అవుతుందా సార్ మీ కార్యాలు జరగాలంటే మట్టుకు మీరు వాక్యం పాటిస్తేనే జరుగుతుంది ఉత్తగ వినిపోతే కాదు అర్థమవుతుందా అయితే అనుభవపూర్వకంగా మేము పాటిస్తాం కాబట్టి చెప్పగలుగుతున్నాం లేకపోతే చెప్పలేం ఉత్తగదో గాలికి వచ్చి చెప్పిపోయే వాక్యాలు కావు అనుభవపూర్వకంగా వాటిని మేము పాటించి తెలిసి రుచి చూచినాకనే మీ దగ్గర తీసుకొస్తుంటాం నేను అదేనైతే చెప్తుంట కొంతమంది ఏదైనా మందులు వారికి అయినా చెప్పాలంటే ఫస్ట్ నేను నా ట్రై చేసుకుంటాను నా వాడి మీద నా మీద ఉపయోగించుకున్నాక పని మీకు చెప్తా తర్వాత అది నా మీద పని చేసినాకనే మీద పని నా మీద పని నేను మీకు చెప్పను కాబట్టి ఏదైనా కానీ ఏ విషయమైనా కానీ మేము ఇక్కడికి వచ్చి వాక్యం ప్రకటిస్తున్నాం వాటిని పాటించినాకనే మీకు సాక్ష్యం ప్రతి స్థలంలో ఎట్లా ఉంటారు మీరు చెప్పండి సాక్ష్యం ఎట్లా ఇస్తారు మీ జీవితంలో కార్యం జరుగుతునే సాక్ష్యం ఇస్తారు కదా కార్యం ఎప్పుడు జరుగుతుంది ఆయన మాటలు విని దాన్ని పాటిస్తేనే ఇప్పుడు మీరు డాక్టర్ దగ్గర పోతారు డాక్టర్ అంటాడు చేయి అంటాడు అది చేస్తేనే కదా నీకు కార్యం జరిగే మళ్ళీ ఉత్తరం డాక్టర్ జరిపిడు గారు అని వినే వెళ్ళిపోతే జరుగుతుంది కార్యం ఏదన్నా పాటించాలా ఏ విషయంలో ఏ వాక్యమైనా గానీ ఈ లోకంలో ఇప్పుడు పని జరగబోతాము మీ సారి ఏదో చెప్తాడు పని మన చెప్పినట్లు చేస్తేనే కదా కార్యం జరిగేది నీకు జీతం వచ్చేది మంచిగుంది వినడానికి కానీ చెప్పి వెళ్ళిపోతే బాగుంటుందా కాదు కదా ఈ లోకం విధానం ఏదైనా గానీ మనం నిర్వర్తించాలా పాటించాలా నువ్వు పాటించకుండా మటుకు వాక్యము నీ జీవితంలో కార్యం చేయలేదంటే మటుకు దాని ఎవరి మీద నువ్వు నిందలు మోపడానికి అర్థమవుతుంది నాకు ఎందుకు ప్రభావం నాకు ఎందుకు ప్రభావం అని ఏడవడం కూడా వీల్లేదు ఎందుకు తెలుసా ఆయన నీకు ఆల్రెడీ చెప్పినా చెప్పినాక నువ్వు చేయకపోతే నా మీద నిందల మోపు ఏం నా దగ్గరకు వచ్చి ఎంతసేపు ఏడుస్తే ఏం లాభం అంటే దేవునికి ఏమి ఇష్టం లేదు ప్రార్థనలో ఏడుస్తాం అన్నా ప్రార్థనే ఏడ్చుకుంటే ప్రార్థన చేసిందా లేదా డెయిలీ గుర్తుపట్టలేకపోయినా ఏడుస్తుంటే ఆమె తాగిందనుకున్నాడు అన్నాడా లేదా తాగిందని మత్తు మత్తురా మత్తు విడిచిపెట్టి అంటున్నాడు కానీ కోపం ఆమె వేదన దుఃఖం వేదనలో ప్రార్థన చేసింది కొడుకురు మనోహ భార్య ఏడ్చుకుంటా ప్రార్థన చేసిందా లేదా కొడుకుకూరు ఎవరు ఆమె శునమిరాలా శున శునిమిరాలి శునమిరాలే దుఃఖంతో వచ్చిందా లేదా ప్రవక్త దగ్గరకు వచ్చి ప్రార్థన చేయించుకుందా లేదా బాగా అర్థం చేసుకోండి కొన్ని విషయాలలో నువ్వు దుఃఖపడుతున్నావు ఒక ఒకటి పొందుకోవడం కొరకు అన్ని దుఃఖాన్ని ప్రభు సన్నిధిలో చూపిస్తున్నావు నీ హృదయాన్ని సంపూర్ణంగా కుమ్మరించుకుంటున్నావు పోయిందా లేదా అనేది పాయింట్ నేను చెప్పాడు నువ్వు ఇంటి దగ్గర కూర్చొని ప్రార్థన చేస్తున్నావు అంతేకాని కార్యం ఎట్లా జరుగుతుంది నువ్వు పోతేనే నువ్వు మందిరంలోనికి పోయి అక్కడ దేవుని సన్నిధిలో నీ హృదయాన్ని కుమ్మరిస్తున్నావు ఏడ్చుకుంటా అదే రీతిగా ప్రవక్త దగ్గరికి పోతేనే ఇంటి ధర కూర్చొని ప్రార్థన చేసుకుంటే ఉంటే అయిపోయిందా కాలేదు కదా ప్రవర్త దగ్గరికి పోయి ప్రార్థన చేసి పిచ్చుకున్నాకనే కార్యం జరిగింది ఈ విధానాలు ఎప్పటికీ మారవు అర్థమవుతుందా బైబిల్ అంతట్లో ఇదే విధానం ఎవరైనా కాని అది విధానం తర్వాత ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే బైబిల్ అంతటా దేవుని బిడ్డలు వారి జీవితాలలో కార్యాలు చూడగలిగిన అంటే ఒకటే విషయం ఒకటే విషయం నేను చెప్తా ఒకటే ఆ ఒక్కటి నువ్వు పాటిస్తే చాలు అదేదో తెలుసా ప్రాక్టీస్ కరెక్టే ప్రాక్టీస్ కప్పుడు ఇప్పుడు ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చి కూర్చున్నారు ఏం చేయబోతున్నారు నేను చెప్తేనే కదా మీకు చేయాలి నేను చెప్పకుండా చేస్తారా ఫలానిది చెయ్యండి ఈ రోజు నుంచి అంటే మీరు చేయగలరు నేను ఇంకా చెప్పక ముందు ప్రాక్టీస్ చేస్తారు చేయరు కాబట్టి ప్రాక్టీస్ కంటే ముందు బహు ప్రాముఖ్యమైంది దేవుని దృష్టిలో ఏం తెలుసా విధేయత నీకు చెప్పబడ్డ వాక్యానికి విధేయత చూపించాలా విధేయత అంటే అర్థం ఏం తెలుసా నేను ఈరోజు దీన్ని ఒప్పుకుంటున్నా ఈ వాక్యాన్ని ఒప్పుకుంటున్నా ఈ వాక్యాన్ని స్వీకరిస్తున్నా నాకు వినబడ్డ స్వరాన్ని స్వీకరిస్తున్నా ప్రవ్వ ఈ వాక్యం నాది ఈ రోజు నుంచి అనేదే విధేయత అర్థమవుతుందా తర్వాత ఆ స్వీకరించిన వాక్యాన్ని పాటించడం దాన్ని ప్రాక్టీస్ అంటాం ఇంగ్లీష్లో పాటించడం విధేయత చూపించకుండా పాటించలేం ఎందుకు తెలుసా అనుమానం నీ విధేత లేకుండా ఎట్లా పాటిస్తావు అందుకు మన జీవితంలో కార్యాలు జరగవు నేను చెప్పే పాయింట్ అది మీకు కాబట్టి ఫస్ట్ పాయింట్ ఏంటంటే విధేయత అప్పుడు నీకు విశ్వాసం కలిగి ఎందుకు విధేయత చూపించినావు విశ్వాసం ఉంది కాబట్టి ఇది జరుగుతుంది నా లైఫ్ లో నా జీవితంలో ఇది జరుగుతుంది కాబట్టి నేను విధేయత చూపించిన కాబట్టి దాన్ని స్వీకరించిన స్వీకరించినాక ఈ రేపటి నుంచి పాటించాలా ఇప్పుడు ఆట తిరిగిపోతావు ఆయన చెప్పిన దాంట్లో విశ్వాసం ఉంది విధేతత్వం తీసుకున్నావు వచ్చి మందులు కొనుక్కున్నావు పాటించవా కడుపు వేసుకోవా మందులు అప్పుడే కార్యాలు జరుగుతాయి ప్రకృతి సహజంగా కూడా అదే విధానం ఆత్మీయ స్థితిలో కూడా అదే విధానం ఆత్మీయ జీవితంలో కూడా అదే విధానం నీ కార్ జీవితంలో కార్యాలు నెరవేరాలంటే మీరు ఏం చేయాలా ఫస్ట్ పాయింట్ విధేయత చూపించాలా ఏం చూపించాలా ఏం చూపించాలా విధేయత చూపించాలా తర్వాత పాటించాలా పాటించాలా అన్నీ పాటించాలా ఏవి నీకు అనుగ్రహించబడ్డాయో ఆ వాక్యాలు పాటించాలా ఉదాహరణ నీ పొరుగువాడిని ప్రేమించడం అంటే పాటించాలా లేదా ద్వేషిస్తావా వాడు వచ్చి నీ మీద ఇట్లా మట్టి పోసిపోతాడు అప్పుడు ఏం చేస్తావు ఇంకొంచెం పోయి అంటావా ఏమ్రా అంటావా సిస్టర్ అయితే అంటది అట్లన్నీ ఏ నా మీద మన్ను పోస్తాడు నీ మీద మన్ను పోయే అంటావా లేదా అంటే నువ్వు పాటించలేదండి అర్థమవుతుందా ప్రతిదీ పాటిస్తేనే నీకు కార్యం చెప్తున్నా పాటించకపోతే మటుకు నీకు లాభం రాదు ఏ విషయమైనా కానీ చెప్తున్నా చదువు అంతే స్కూల్లోకి పోతారు మీరు స్కూల్కి పోయి ఏం చేస్తారు సార్ చెప్తుంటే వింటావు విని స్వీకరిస్తావా లేదా స్వీకరించినాక ఇంటికి వచ్చేస్తావు ట్యూషన్ హోంవర్క్ చేస్తావా లేదా చేసినాక మళ్ళా పరీక్షమే రాస్తావు పాటించే పరీక్ష రాకపోతే పాస్ అవుతావా ఇది కూడా విధానం అంతే ప్రతి దశలో ఇదే విధానం క్లాస్ లో ఫస్ట్ క్లాస్లో పాస్ కావాలంటే ఏం చేయాలా జాగ్రత్తగా వినాలా విధేయత తర్వాత స్వీకరించాలా ఇంటికి వచ్చినాక పాటించాలా పిల్లల్స్కి ఇంటికి రాగానే ఏం చేయాలా ఫస్ట్ వాడు కాళ్ళు మొక్కలు కడుకున్నాక ఏమైనా అన్నం పెట్టాలా తినాలా వాడు తర్వాత కూర్చోాలా ముందు హోంవర్క్ చేసేయాలా దాని తర్వాత బయటకు పోయి ఆడుకోపోనాలా అది విధానం మళ్ళీ వాడు ఆడుకొచ్చినాక కలిసిపోయాక తిన్నట్టు పండుకుంటాడు అంతే అయిపోయి ప్రార్థన చేస్తాం ప్రార్థనలు నేర్పుతాం అన్ని అన్ని క్రమబద్ధంగా చేస్తేనే మీ జీవితాలు ఆయన మాకు మహిమార్థంగా ఉంటాయి లేకపోతే నాకు ఎందుకుంటాం మళ్ళా నాకు ఎందుకు ఇది నాకు ఎందుకు అది అని ఏడుస్తూ ఉంటాం మనం అది కాదు విధానం కాబట్టి నేను ఈరోజు ముఖ్యంగా ఒక్కొక్క విషయం గురించి మీకు చెప్పాలనుకుంటున్నా ఏంటంటే దేవుని దృష్టిలో ధన అభివృద్ధి ఎట్లా ఉంటుంది ఈ రోజులలో ఏ సమస్యను తీసుకున్నా అక్కడికే వచ్చి ఆగిపోతుందా లేదా ధనం దగ్గర పైసల దగ్గరే దానం మన వే పైసలు అంటాం పైసల దగ్గరకు వచ్చి ఆగిపోతుంది ఏ సమస్య అయినా కానీ ఇంట్లో ఎన్ని వేలు ఉన్నా కానీ నీకు ఒక డెబ్బై వేలు జీతం ఉన్నా నీకు నెలకు వచ్చినప్పటికీ అదే సమస్య నెల ఎండింగ్కి వచ్చినప్పటికీ అదే సమస్య లక్ష రూపాయల జీతం ఉన్నా అదే సమస్య డబ్బులు దేరికనే వస్తే సమస్య భారపడితా కొట్లాడుకునేది కూడా డబ్బుల గురించి తల్లిదండ్రులు పిల్లలు కొట్లాడేది కూడా డబ్బులు దగ్గర ప్రతిదీ డబ్బులు దగ్గరికి వచ్చినప్పటికే సమస్య స్టార్ట్ అయిపోతూ ఉంటుంది దృష్టి అట్లా తయారు కానీ దేవుని దృష్టిలో అట్లా లేదు ధన అభివృద్ధి ఎట్లా అవుతది దేవుని దృష్టిలో అది సబబు అయితే జనరల్ గా అట్లా చెప్పుకుంటా పోతే బ్రదర్ చెప్పిండ్రు కాబట్టి వీధైతే ఇప్పుడు వింటున్నా బాగా రిసీవ్ తీసుకుంటున్నా మరి పాటించడం చాలా మంది పాటించారు నేను చెప్తున్నా క్రైస్తవ జీవితం ఎందుకు ఫలభరితమైన జీవితం లేదు ఎందుకంటే మీరు పాఠవాడతా చూసిండ్రా ఆత్మీయంగా అందాల ఉద్యానవనమా ఓ క్రైస్తవ సంఘమా పుష్పించలేక ఫలించలేక ఎండిపోయినావు చెట్టు ఎండిపోయింది పుష్పిస్తలేదు ఫలిస్తలేదు చెట్టు మళ్ళీ మూడైపోయింది గిండిపోయింది ఊడిపోయినాయి ఆకులన్నీ పడిపోయినాయి రాలిపోయినాయి ఎండిపోయినాయి ఎందుకు ఆత్మీయంగా అట్లా తయారైతుంది ఆత్మీయంగా తయారైతుంది అంటే ప్రకృతి సజనం అటైరవుతున్నాను కదా ప్రకృతి సజలం అటైతేన్నాను నీలో ఏం అభివృద్ధి ఉంది ఆర్థికంగా ఏమైనా కుటుంబం ఏమన్నా సంపూర్ణంగా మార్పులు చెందుతున్నాయా నీ జీవన విధానంలో మార్పులు వచ్చినాయా ఏ రూపకంగా మార్పు ను నువ్వు వాటిని పాటించలేదు కాబట్టి మార్పు వస్తలేదు నువ్వు ఎందుకు పాటించలేదు అంటే నువ్వు విధేత చూపించలేదు కాబట్టి మార్పులు కాబట్టి ఒక విషయం ధన అభివృద్ధి విషయంలో నేను మాట్లాడాలనుకుంటున్నాను ఎందుకంటే నీకు ధనం ఉంటే ఇప్పుడు అనారోగ్యం వచ్చింది ఒక డారిపోతావు డబ్బులు కట్టగలవు మందులు తెచ్చుకోగలవు అవసరాలన్నిటి తీర్చుకోవాలంటే నీకు డబ్బు అవసరమే కానీ డబ్బు ఎట్లా వస్తుంది ఎట్లా వస్తుంది డబ్బు కష్టపడితే వస్తుంది అని నీకు తెలుసు ఉద్యమం చేస్తే వస్తుంది తెలుసు మీకు తెలివిగా పనిచేస్తే వస్తాయి కొంత కష్టపడ్డా రాదు వాళ్ళకి ఈ విషయం బాగా అర్థం చేసుకోండి కొంత కష్టపడ్డ పైసలు రావడానికి కాబట్టి ఎందుకు రావట్లే కొన్ని విధానాలు మీరు పాటిస్తలేరు ఆ విధానాలు మీకు వాక్యపరంగా చూపించాలని ఆశపడుతున్నా ఎందుకంటే మీరు ఆర్థికంగా అభివృద్ధి పొందుతూనే కానీ మీరు దేవుని సేవ కొరకు ఇవ్వలేరు ఇవ్వగలరా ఇప్పుడు మేము ప్రతిసారి ఆ అడుగురు జాతుల మధ్యలో పోయి వాళ్ళకి ఎవ్వరు సువార్త ప్రకటించలేదు మేము ఎవ్వరు అడుగు పెట్టని పాస్టర్స్ అడుగు పెట్టని స్థలంలో పోయి వ్యాఖ్యలు చాలా విరుద్ధం మమ్మల్ని కొట్టునికి వచ్చారు తిట్టికొచ్చారు ఏమేమో చేసిరు కొట్టలేకపోయారు కానీ తిట్టినరు బాగా ఎందుకంటే సంవత్సరాలు సంవత్సరాలు ఏ పాస్టర్ అడుగు పెట్టని మేము అడుగు ఎట్లా ఉంటే అక్కడ నుంచి ఎప్పుడో నాటుకున్న దురాత్మలు గమనం ఉంటాయా ఎగబడితే ఏదో నీకే ఎగబడతాయి కానీ అగ్ని ఉంటది కదా మనలో అగ్ని పండుతూ ఉంటది అందుకు దగ్గర రాలేవు కుట్టలేవు దూరంకెళ్ళి తిడుతూ ఉంటాయి మనమేమి స్పందించాం ఎందుకంటే మనం చచ్చిన వాళ్ళం ఇది శవం చచ్చిపోయిన శవం దీనికి సూది పుడిచినా ఏం కాదు నువ్వు తిడితే ఏమైతుంది ఏం కాదు కానీ నేను చెప్పేది ఒక్కొక్క ట్రిప్పు పోవాలంటే ఎంత ఖర్చు తెలుసా మీ కోరికన్నా ఎంత తెలీదా తెలిస్తే షాక్ తింటావు నీకు తెలుసా ఫిఫ్టీ సిక్స్టీ థౌజండ్ రూపీస్ అవుతుంది ఒక ట్రిప్లో మూడు రోజులకే నేను చెప్తున్నా మూడు నాలుగు రోజులకే యాభై అరవై ఇంకా ఇప్పుడు ఇక మీద ఇంక ఎక్కువ అవుతుంది పెట్రోల్ రేట్లు పెరిగినాయి కదా ఇంకా ఎక్కువ పెరుగుతుంది ఇంకెక్కువైతుంది ఖర్చు అన్ని పెరిగిపోయినాయి ముప్పై శాతం పెరిగిపోయినాయి అన్నిటి మీద కాబట్టి ఖర్చు ఎక్కువ మీరు అనుకుంటున్నారా ఖర్చు అవుతుంది అనేసి ఆపినమా ఆపలేదు ఇంతకుముందు నేను సంపద్వారు యశ్వంతారు మీకు చాలా కొంతమంది తెలుసు యశ్వంత గురించి మేము ముగ్గురము పాస్సార్లు మీటింగ్లో పెట్టేటోళ్ళం ఊర్లల్లో కనీసం ఒక నాలుగైదు డిసిజన్లో పెట్టినాం అప్పుడు కూడా ఇంత ఖర్చు తెలుసా మీకు గుర్తుందా ఐడియా ఐడియా ట్వెల్వ్ థౌజండ్ రూపీస్ ఐడియా నేను ఎప్పుడు చెప్తున్నా దగ్గర సంవత్సరాల క్రితం చెప్తున్నా అప్పటి మేము పోయి సేవ చేసే వాళ్ళం ట్వల్వ్ థౌజండ్ రూపీస్ ఖర్చు అయ్యేది పాపం వాళ్ళు ఏమో స్కాలర్స్ అప్పుడు వాళ్ళ పాపం అంత డబ్బులు ఎక్కిపోయాయి మనమేమో ఎవరిని ఎవరిని అడగం పైసలు కానీ ఆశ మట్టుకుంది దేవుని సేవ చేయాలా మనుషులను రక్షణ నడిపించాలా ఖర్చుతో పని మరి దేవుడు ఎట్లీస్ట్ కాదు చెప్పండి విధేయత చూపించి పాటించకపోతే వస్తాయా నమ్ముతున్నాను ప్రభాను నాకు రేపొద్దున యాభై ఇస్తారంటే ఎట్లు చెప్పండి వస్తాయా చెప్పండి కొందరు నెల కష్టపడితే యాభై వేలు రావు సంవత్సరానికి కష్టపడితే యాభై వేలు మాకు సంవత్సరానికి నెలకి ఒక యాభై అరవై వేలు ఖర్చు పెట్టగలుగుతున్నాము ఎట్లా పెట్టగలుగుతున్నాం చెప్పండి ఇది అద్భుతకరం కదా హాస్యకరం కదా ఎట్లా జరుగుతుంది చెప్పండి విధేయత చూపించిన మాత్రం సరిపోదు పాటించాల మీరంత బలహీనత అదే మీరు విధేయత చూపిస్తున్నారు కానీ ఒక్కసారి వీళ్ళకైనా అడుగు బయట పెడితే పోయే అంత మర్చిపోయాయి అంత మాయమైపోయి కాబట్టి కొన్ని విషయాలు నేను మీకు చూపించేసి ఈరోజు కేని ముగిస్తం చూడండి వినంత మాత్రాన సరిపోతుంది మీకు విదేత ఉంది అంటే విశ్వాసం ఉంది కాబట్టి విధేయత చూపిస్తున్నారు కానీ విధేయత చూపించాక ఇంటికి పోయి పాటించకపోతే మీకు అది కార్యం జరగదు ఫలం రాదన్నట్టు అర్థమవుతుందా అందుకే ఉపమానాలు చూస్తాం విత్వానికి గురిసిన ఉపమానం గురించి మీకు తెలుసు ఎన్నెన్నో ఉపమానాలు ఉన్నాయి కదా విత్తకపోతే చెట్లెట్లు దానికి పంట ఎట్లు నువ్వు ఇదైతే చూపిస్తున్నావు కానీ తవ్వాలా కదా తవ్వాలా అందులో విత్తనం వెయ్యాలా దాన్ని జాగ్రత్తగా కాపాడాలా దాని చుట్టూ కంచబెట్టాలా ఆ చెట్టు మొలగాల మొలకెత్తాలా దాన్ని పురుగుబట్టకుండా స్ప్రే చేయాలా దాని తర్వాత దానికి బలానికి ఆహారం ఎంతో ఎన్నో పని దాని చుట్టూ మళ్ళీ కంచకపోతే మేకలో అవి తినిపోతాయి అంటే దుష్టుడు నీ ప్రయాసాన్ని అంతా వాడు దోచుకుంటుంటాడు మళ్ళీ నువ్వు కాపాడకపోతే దేవ ఆ అంటే అది కాపాడబడుతుందా చెప్పండి అది మీ బాధ్యత కాబట్టి ప్రతి వాక్యాన్ని మీరు విన్నాంక ఇంటికి పోయి స్టార్ట్ చేయాలి ఎట్లా తెలుసా ప్రవ్వా ఈరోజు నేను వాక్యాన్ని విన్నాను ఆదివారం ఇది నేను ఎట్లా నాకు జ్ఞానం దయచేయి నేను సోమవారం నుంచి దీన్ని పాటించాలా వచ్చే వారం కల్లా నాకు కార్యం జరగాల నేను మళ్ళీ ఆదివారం వచ్చి సాక్ష్యం ఇవ్వాలా చర్చలో ఇది బాగుందా వినడానికి పాటించడానికి వినడానికి అన్ని బాగుంటాయి ఎన్ని ఆదివారాలు వింటున్నారు మీరు మళ్ళీ ఎప్పుడు పాటించు పాటించకపోతే మటుకు కార్యం జరగదని చెప్తున్నా నీకు రాదు ఫలం రాదు కాబట్టి మీరు అందరూ ఫలించాలా అని యోహన్ సువార్త చూడండి ఒకసారి మీరు ఫలించకపోతే ఏమైతుందో చెప్తా మీరు ఫలించకపోతే ఏమైతుందో తెలుసా దేవునికి మహిమ రాదనుంది చూడండి పదిహేనో అధ్యాయం యోహన్ సువార్త పదిహేనో అధ్యాయం మీరు బహుగా ఫలించడం దేవునికి మహిమ చూడండి ఆయనకి ఇష్టమంట ముందు మీరు ఫలించుట మీరు చూడండి బహుగా అంటే ఏం చెప్పండి ఎక్కువగా బహుగా అంటే ఎక్కువగా మీరు ఎక్కువ ఫలించాలా ప్రతి విషయంలో ఫలించాలా అర్థమవుతుందా అది కూడా నేను చూపిస్తా వాక్యం ప్రతి విషయంలో మీరు ఫలించాలా ఆత్మీయ జీతమే కాదు వృత్త ప్రార్థన విషయంలోనే కాదు దైవికమైన జ్ఞానం విషయంలోనే కాదు ఈ లోకంలో మిమ్మల్ని పంపించింది అందుకొరకు ఈ లోకానికి మీరు వెలుగులాగా ఉండాలా చీకట్లాగా ఉండద్దు దేవుడు మీకు మంచి చదువులు ఇచ్చినప్పుడు మీరు వెలుగుతున్నారన్నట్టు మీకు మంచి ఉద్యోగాలు ఇచ్చినప్పుడు మీరు వెలుగుతున్నారంటూ మంచి జీవన విధానాన్ని అనుగ్రహిస్తే మీరు వెలుగుతున్నట్లు మీరు ఫలించడము మనుషులు చూసినప్పుడే ఇది ఎట్లా సాధ్యము అంటే వీళ్ళు ఏసులో నమ్ముకున్న అని చెప్తారు సాక్ష్యం మనుషులు వీళ్ళు ఏసులో నమ్ముకున్నారు కాబట్టి వీళ్ళ జీవితాలు మారిపోయినాయి అని చెప్తారు లేకుంటే ఎక్కడ వేసిన దొంగలు ఎక్కడే ఉండిపోతారు కాబట్టి ఇక్కడ వాక్యం ఏమంటుందంటే మీరు ఫలించడం దేవుని యొక్క చిత్తం తర్వాత మీరు బహుగా ఫలించడము దే దేవుణ్ణి మహిమపరచడం ఇప్పుడు చెప్పండి ఎంతమంది మహిమపరుస్తున్నారు దేవుని ఏం బ్రదర్ ఎంతమంది మహిమపరుస్తున్నారు నువ్వు మహిమపరుస్తున్నావు దేవుణ్ణి హలలి హలలే అట అయిపోయింది అనుకున్నావా చేతలెత్తి వర్షప్ చేస్తే అయిపోయింది అనుకున్నావా ఈ వాక్యం పాటించాలి మీరు మీరు దేవుని మహిమపరచాలంటే మీరు బాగా ఫలించాలంటే అన్ని విషయాలల్లా చెప్పండి వాళ్ళు మీరు ఫలిస్తున్నారా ఎవరు తలలు ఊపితలేరు ఎవరు ఊపుతలేరు తలలు కాబట్టి చెప్తున్నా సరే ఇప్పుడు నువ్వు చెప్పిన బాధ్యమైంది బ్రదర్ మళ్ళీ నేను ఇప్పుడు ఏం చేయాలా దేవుని దేవుని విధానం ఇదే విన్నవాడు హృదయం మండినాక ఇప్పుడు నేనేం చేయాలా ఇప్పుడు నేనేం చేయాలా మళ్ళీ నేను ఫలించాలంటే ఏం చేయాలా నాకు మంచి ఆరోగ్యం రావాలంటే ఏం చేయాలా ధన సమృద్ధి కావాలంటే ఏం చేయాలా ఇప్పుడు చూడండి ఇందాక నేను చెప్పినట్లు ధనము నీ దగ్గర లేకపోతే నువ్వు సేవ ఏం చేస్తావు కూలలు ఏం తిరుగుతావు అన్ని వేలు ఖర్చు పెడతావు ఈ అప్పులు తెచ్చుకొనికే నీకు టైం దొరకలేదు ఇంకా నువ్వు సేవకురపు ఎప్పుడు ఇస్తావు చెప్పండి లక్ష లక్షలు మీరు అప్పులు చేస్తున్నారు లక్ష లక్షలు మీరు ఖర్చు పెట్టుకుంటున్నారు ఎప్పుడన్నా లక్ష లక్షలు దేవుడు సేవకు పెట్టినరా ఎవరు పెడతలేడు నువ్వే కాదు నేనే కాదు ప్రపంచమంతటా స్టోరీ ఇదే పెట్టేటోళ్లు పెడుతున్నారు అదొకటి మనం చెప్తాను పెట్టటోళ్ళు పెడుతున్నారు కానీ ఎందుకు పెడతలేము ఆయన ఇచ్చిన ధనము నీ దగ్గర అభివృద్ధి కావట్లేదు అది పాయింట్ ఒకసారి చూడండి సామెతల గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయం గ్రంథము ఇరవై అధ్యాయము కొంచెం కఠినంగా ఉన్నా సహించండి కొంచెం కటినంగా చెప్పిన వాక్యం భరించండి సరేనా మీ హృదయాలు నచ్చుకున్నా భరించండి ఎందుకంటే మీ హృదయాలు నచ్చుకుంటేనే రేపటి నుంచి చేస్తారు మీరు లేకపోతే మళ్ళీ తినిపోయి పండుకుంటారు ఎండకాలం ఎట్లా ఊరికి నేను కదా ఊరికి నిద్రస్తా సాయంత్రం ఏం చేస్తారు ప్రతిరోజు ఎలక్ట్రాల్ పౌడర్ నీళ్ళలో కలుపుకొని తాగండి నిద్ర రాదు అలసట ఉండదు అర్థమవుతుందా నేను పొద్దున పూట చేస్తాను నిర్దించి మేల్కొకనే సగం ప్యాకెట్ ఎలక్ట్రాల్ పౌడర్ రెండు గ్లాసులు కలిపేస్తాను కలిపేసి రెండు గ్లాసులు తాగేస్తా చురుక్కగా ఉంటుంది బాడీ లేకుంటే ఊరికే సుస్తూ ఉంటుంది ఎందుకంటే ఎండకాలము మీ శరీరంలో ఉండే లవణాలన్నీ గాలిలో కలిసిపోతూ ఉంటాయి మినరల్స్ అంటాం ఇంగ్లీష్లో మీ శరంలో ఉండే మినరల్స్ అన్ని గాలిలో కలిసిపోతాయి చెమట రూపంగా వెళ్ళిపోతాయి అందుకే నీరసం ఉంటుంది అందుకే మీరు ఏం చేయాలంటే ఎలక్ట్రాల్ ప్యాకెట్లు ఇప్పుడు ఈ మెడికల్ షాప్లలో చాలా కాలేదు ఈ సీజన్లో బహు కాస్ట్లీ అందుకే కొన్ని వెబ్సైట్స్లో మీకు ఎవరు ఉంటే తెచ్చుకోండి మీకు అవకాశం ఉంటుంది ఫార్మా ఈజీ ఒక సైట్ ఉంటుంది అక్కడ మీకు ముప్పై పర్సెంట్ తగ్గిస్తాడు తెచ్చుకోండి ఎందుకంటే ఈ రోజులలో ఎక్కడ తక్కువ ఉందంటే అక్కడ పోయి కొనుక్కోవడం బెటర్ అర్థమైందా కోటి సందుల సుల్తాన్బా సందుల కదా అక్కడ కూడా తక్కువ ఉంటాయి థర్టీ పర్సెంట్ ఉంటుందా ఓ సుల్తాన్బా గల్లీ ఉదర్బి దో జగ సిటీ మే లాల్ ఫోర్ట్ వెనకాలే పాలికా బజార్ వెనకాల ఎలక్ట్రాల్ పౌడరే తీసుకోండి ఇంకా వేరే వద్దు రోజు సాయంత్రం గాని తెల్లవారి గాని సగం ప్యాకెట్ నీళ్ళలు కలుపుకొని తాగండి ఇంకా మీకు చురు ఈ నీరసము బలహీనత నిద్రమత ఇవన్నీ ఉండవు చురుపి ఉంటావు ఈ ఎండాకాలం పోయేంత ఇంకా పదిహేను రోజులు ఉన్నదా ఇంకా ఇరవై రోజులు ఉన్నదా వాడండి అర్థమవుతుందా పిల్లలకు కూడా దాపండి ఇంట్లో అందరికి దాపండి మంచిగా ఉంటుంది గట్టి కొట్టేది సరే దానికి కూడా డబ్బులు కావాలా దేనికైనా దేనికైనా డబ్బులు కావాలా సైతే డబ్బులు ఎట్లా రావాలా కష్టం చేస్తేనే కాదు మీరు కష్టపడుతున్నారు కానీ వస్తలేదు కష్టపడుతున్నా కానీ వస్తలేదు దేవుడు సహాయం లేకపోతే నీ కష్టం కూడా ఫలించవు అది నేను వాక్యం మీకు మాట్లాడుతున్నా చూడండి సామెతళ్ల గ్రంథము ఇరవై ఒకటో అధ్యాయం చాల ఎట్లా ఉంది నీటి కాలు ఎవరి హృదయం ఎవరు రాజు రక్షింపబడ్డ వాళ్ళే రక్షింపబడ్డ వాళ్ళంత రాజులైనది కదా వాక్యం కాబట్టి నీ హృదయం ఎట్లుండాలా నీటి కాలువ ఏది నీలు నీటి కాలువ అంటే ఏది నీరు నీరు నీటి కాలువ జీవనది జీవజల నది అని మీకు తెలుసు కదా వాక్యం యోహన్ సోవర్తల ప్రభు మాట్లాడతాడు జీవల జీవ జీవజల నది ఊటలు నీళ్ళ నుంచి ప్రవహిస్తాయి అని చెప్తున్నాడు కానీ నువ్వు ఈ విషయం భారత ప్రాత నిబంధన కాలంలో నీటి కాలువ అంటే ఎప్పుడు నీ దగ్గర నుంచి ఒకటి పోతేనే ఉంటుంది అంటే నీ దగ్గర ఎంత ఉందో ఊహించుకో నీటి కాలువ అంటే అర్థం ఏందంటే నీ దగ్గరికి ఎంతగా పోయినా నీ దగ్గర ఇంకా అంతనే ఉంటుంది ఆగదన్నట్టు అంతగా ధనాభివృద్ధి ఆత్మీయంగానే కానీ ప్రకృతి సహజంగానే కానీ అంతగా నీలో వాక్యం ఉంది అంతగా నీలో అద్భుతాలు జరుగుతుంటాయి నీ సేవలో అంతగా దేవుడిని ఆశ్రించాపకం చేస్తుంది కానీ చూడండి ఇరవై ఒకట ఇరవై అధ్యాయంకి ఏమైంది నీ పరిస్థితి చూడండి ఎక్కడ చదువుతున్న ఏముంటదంట విలువ గనము నం అని ఉందా లేదా ఏముంది చెప్పండి ఏం నం విలువ కదలో ధనం ఏం చెప్పండి మీరు చెప్పండి ధనం ధనం అంటే డబ్బు కదా విలువ గల ధనం అంటే బంగారం అంట ఏదో ఏదో వేసినా గోళీ తగిలింది గోలి తగిలింది మన అంతే కదా విలువగలదట్టేదే కదా బంగారము వెండి వజ్రాలు రతనాలు అన్ని అంటే ధనము కూడా డబ్బు కూడా విలువగల ధనం ఎవరి దగ్గర ఉంటుందో చూడండి నూనె నూనె గురించి మీకు తెలుసు కదా చాలాసార్లు మాట్లాడతాం నూనె గురించి నూనె దేవుని యొక్క ఆత్మ సాదృశ్యము దాని తర్వాత నూనె బిజినెస్ అన్నిటికంటే బెస్ట్ బిజినెస్ మీకు చెప్తున్నాను నేను అన్నిటికంటే బెస్ట్ బిజినెస్ ఏ ప్రవక్త నూనె బిజినెస్ ఏమని చెప్పాడు విధరాలు కదా విధరాలు బిజినెస్ చేయడం నేర్చుకుంది కానీ మంచి వాళ్ళు బిజినెస్ చేస్తున్నారు దేవుని సేవలో బాగా చేసుకోండి దేవుని బిడ్డలు బిజినెస్ చేయాలనేది దేవుని ప్రణాళిక కానీ అది మనకు అర్థం కాక అన్యులు బిజినెస్ చేస్తున్నారు అంటే దేవుని పని వాళ్ళు నెరవేరుతున్నారు అందుకు దేవుడు వాళ్ళని ఆశ్రయిస్తున్నాడు ఎందుకంటే నీళ్ళందరి మీద పడతాయి వర్షం ముళ్ళ తుప్పల మీద పడతాయి మంచి చెట్ల మీద పడతాయి ముళ్ళ తుప్పలు మస్తు నీళ్లు తాగుతున్నాయి కార్యం చేస్తున్నాయి మంచి చెట్లు ఏం చేస్తున్నాయి వాళ్ళ మీద పడుతున్నాయి వర్షం కానీ కార్యం చేస్తలేవు ముందుకు పోతలేవు విధవరాళ్ళు ఆమె రవి ప్రే ఆ విధవరాళ్ళు ఎలిషా ప్రవక్త దగ్గరకు వచ్చి ఏమంటుంది తెలుసా నీ శిష్యులలో ఒక శిష్యుడు నా భర్త అని అడలేదా ప్రవక్త శిష్యులలో ఒక శిష్యుడు నా భర్త అంటే నా భర్త ప్రవక్త కానీ ఏం చేసిపోయింది తెలుసా అప్పులు చేసిపోయింది ప్రవక్త దేవుని సేవకుడు అప్పులు చేయొచ్చా అప్పులు చేసి సచ్చిండు అట చెప్తే కొంచెం కఠినంగా ఉంటుంది కొంచెం కోపం కూడా వస్తుంది నా మీద చెప్ప బయటికి చెప్పే కోపం బయటికి చెప్పు చేసేటోళ్ళు చేస్తారు తిట్టుకునే వాళ్ళు తిట్టుకుంటారు అది నేనని నేను బైబిల్ చెప్తున్నా నీకు కోపం వస్తలేదు బైబుల్ మూసెస్ చెప్తే అప్పుడు నీకు వస్తుంది నా మీద కోపం బైబుల్లో ఉన్నా లేకున్నా కొన్ని విధానాలు అన్నట్టు ఒక ప్రవక్త ఒక దేవుని బిడ్డ అయ్యుండి అప్పులు చేసి తన కుటుంబాన్ని పోషించుకోలే అది నేను పాయింట్ నీకు చెప్పాడు బైబుల్ ఏం చెప్తుందంటే పురుషుడు తన కుటుబాని పోషించిన ఉంది వాక్యం పౌలు జ్ఞాపకం చేస్తాడు దాన్ని తన కుటుంబాన్ని పోషించుకోవాలి నీ బాధ్యత అది మగవాడి బాధ్యత ఏంటంటే కుటుంబాన్ని పోషించాలి ఈ రోజుల్లో ఆడవాళ్ళు పోషిస్తున్నారు నాకు తెలిసిన చాలా కేసులు వచ్చినాయి భర్త ఇంటి దగ్గర టైం పాస్ చేస్తుంటే భార్య పని చేసుకొచ్చి పోషిస్తుంది వాడిని మళ్ళా చదువుకున్నాడు వాడు అటు కేసులున్నాయి చాలా వాళ్ళకి ఎవరు చెప్పాలి ఈ వాక్యం నువ్వు పోయి నువ్వు పోయి చూపించాల ఈ వాక్యం అప్పుడు వాడి హృదయం మండుతుంది అవును కదా బైబుల్ వాక్యం చెప్తుంది నేను క్రైస్తవం అయ్యండి ఎప్పుడు ఈ వాక్యం వినవు నువ్వు ఎందుకు తెలుసా ఈ కళ్ళకి గుటితనం కల్పించింది అందుకే నువ్వు చూడలేకపోతున్నాయి ఇక్కడ ఏముంది తెలుసా విలువ ధనమును నూ నెయ్యో దగ్గర ఉంటది చూడండి జ్ఞానుల ఇంట్లో ఉంటుందంట నువ్వు జ్ఞానివా జ్ఞాని అంటే ఏం తెలుసా బుద్ధి బుద్ధిగల స్త్రీ బుద్ధిగల గల ఇంకా బాగుంటుంది అత చెప్తే దాని కింద ఉంది బుద్ధిలో గురించి చూడు కింద బుద్ధి ఇది ఇది నేను మీకు ఈ పాయింట్ ఇప్పుడు చెప్పాలనుకుంటున్నా నేను బుద్ధి బుద్ధి లేని వాళ్ళు బుద్ధి హీనుడు అంటే బుద్ధి దిగిపోయినవాడు బుద్ధి పోగొట్టుకున్నవాడు బుద్ధి హీన స్థితికి దిగజారింది అంటే మొత్తానికే పోయింది కిందికి బుద్ధి ఉన్నవాడేమో ఎట్లా ఉంటాడంట విలువగల ధనము నూనెని సమకూర్చుకుంటాడంట వాడి ఇంట్లో అంటే అంత పెద్ద బిజినెస్ మ్యాన్ అవుతాడట బుద్ధి బుద్ధి లేని వాడు ఖర్చు చేసి పోగొట్టుకుంటాడంట యాక్చువల్గా అయితే ఇంగ్లీష్ బైబుల్ చెప్తే మరి మీరు పరిశ్రమ ఇంగ్లీష్ బైబుల్ ఏముంది తెలుసా ద వైజ్ సేవ్స్ ద మనీ దూలిష్ స్పెండ్స్ ద మనీ ఖర్చు పెడతాడంట ఫులిష్ బుద్ధి లేనివాడంట డబ్బంతా వేస్ట్ చేస్తాడంట బుద్ధి గలవలంట డబ్బుని ఎట్లా పెట్టుకుంటాడంట ఇంట్లో పెట్టుకుంటాడంట అంటే దాని కాపాడుకుంటాడు ఇంట్లో పెట్టుకోవడం అర్థం ఏంటంటే ఉత్తగా షెల్ఫ్ పెట్టుకోవడం కాదు అల్మెరా తాళం వేసుకోవడం కాదు కాపాడుకోవడం డబ్బుని కాపాడుకోవడం దేవుడు నీకు డబ్బునిచ్చి నిన్ను పరిశీలిస్తుంటాడు వీడికి డబ్బు మీద విలువ ఎట్లా ఉంది చూద్దాం వీడు విచ్చలవిడిగా ఖర్చు పెడతాడా దీన్ని జాగ్రత్తగా ఖర్చు పెడతాడా అది దేవుడు చూసే విధానం అర్థమవుతుందా ధన వ్యామోహం కాదు నేను మాట్లాడుతున్న విషయం ఈ పాయింట్ బాగా అర్థం చేసుకోండి ధన వ్యామోహం అనులకు ఉంటుంది నీకు నాకు ఉండొద్దు అంటుంది క్రైస్తవాళ్ళు ఉండొచ్చు కానీ ఈ వాక్యం ఏం చెప్తుందంటే జ్ఞానం గలవాడు డబ్బు విషయంలో ఎట్లా ప్రవర్తిస్తాడు ఈ పాయింట్ అది నువ్వు అర్థం చేసుకోవాలా నీ దగ్గర ఎందుకు సమృద్ధి గల ధనం ఇప్పుడు నువ్వు అర్థం చేసుకోవాలా ఎందుకో తెలుసా బుద్ధిహీనుడంట ఏం చేసిండంట దాన్ని వేయపరచడం అంటే తెలుసా తెలుగు పదం మొత్తం ధూమ్ ధామ్ ధూమ్ ధామ్ ఎగరగొట్టిండ పైసలు చెప్పు బ్రదర్ నీ దగ్గర ఒక యాభై వేలు వస్తే ఏం చేస్తుంది గంట సాయంత్రా మాయమైపోతాయి అన్ని ఇప్పుడు నువ్వు పోయి చెప్పు మీ ఆయనకి వాక్యం అర్థమైతుందా బుద్ధి లేనివాడంట మొత్తం పైసలు దూమ్ లేగే లేకే ఎగర కొడతాడు అంట జ్ఞానవంతుడు బుద్ధి ఉన్నవాడు సేవ్ చేస్తాడు ఇంట్లో పెట్టుకోవడం అంటే సేవ్ ఇంగ్లీష్ లో అయితే అట్లనే ఉంది అందుకే నేను ఇంగ్లీష్ కూడా చెప్తాను సేవ్ చేసుకుంటాడంట చెప్పండి ఎంతమంది సేవ్ చేస్తున్నారు ఎట్లా సేవ్ చేయాలి వాక్యం అది నేను చెప్తున్నాను అది ప్రభు నోట్ల నుంచి వచ్చిన వాక్యం నేను మీకు ఎప్పుడు వాక్యం రూపాయ చూపిస్తాను ఎందుకు తెలుసా కుత చెప్తే మీరు విన్నారు అన్నమాట యథా ఐదు తీసుకుంటే బ్రదర్ వచ్చిండ ఎప్పుడెప్పుడు వస్తాను అమావాస పవర్ణానికి వచ్చి చెప్పేసి వచ్చి చెప్పేసి వెళ్ళిపోతాడు మేము కూడా మీ ఇంటికి వెళ్ళిపోతాం తిని పాడుకుందాం అది క్రైస్తవ జీవితం కానీ మనం అట్లా ఉండం నేను ఏది పాటిస్తానో అదే మీకు వచ్చి చెప్తాను నా లైఫ్ లో నా జీవితంలో నెరవేరుతేనే గానీ నేను మీకు వచ్చి చెప్పాను అర్థమవుతాను అసలు అయితే నేను మీరుకి రాని రావద్దు అట్లా అనుకుంటే మీరుకి వచ్చి నేను ఎందుకు రోజంతా టైం వేస్ట్ చేయాలా చెప్పండి నేను ఈ రోజంతా ఇక్కడ ఎందుకు మీకు టైం వేస్ట్ చేయాలా నేను ఇంటి దగ్గర ఉండి నేనేదో చేసుకుంటూ అయిపోలే ఏం బ్రదర్ నేను నాకు తెలిసిది డబ్బు సేవ్ చేసుకోవాలా విలువ గల ధనమును నూనె జ్ఞానుల ఇంట్లో ఉంటుందని వాక్యం ఉంది కాబట్టి మళ్ళీ నా ఇంట్లో జమ చేసుకోవాలా ఈ వాక్యం నేను పాటించాలా కదా ఇంత దూరం ఎందుకు వచ్చి నేను నాకు డబ్బంతా వేస్ట్ చేసుకోవాలా టైం అంతా వేస్ట్ చేసుకోవాలా మీకు ఒక విషయం చెప్తా టైం అంటేనే మనీ టైం అంటేనే డబ్బు ఈ విషయం మీకు ఎప్పటికైనా అర్థం కావాలా ఎందుకో తెలుసా బ్యాంకు పోండి వడ్డీ ఎట్లా తీసుకు కడతాడు వాడు టైం కడుగుతాడా లేదా నెల కడుతాడా నెల రాగానే వస్తా లేదా రోజుల టైం సంవత్సరానికి టైం ప్రతి దానికి టైం నీ డబ్బు దాని మీద వడ్డీ ఎట్లా పెరుగుతుంటుంది తెలుసా టైం తిరిగే కొద్దీ డబ్బు కూడా వండి తిరుగుతుంటది అదే నువ్వు డబ్బు దాచిపెట్టుకున్నావు అనుకో టైం పెరిగే డబ్బు కూడా ఈ సీక్రెట్ మీకు తెలుసు కానీ మీరు చెయ్యలే నేను ఇప్పుడు కాదు కనీసం ఒక పది పదిహేను సంవత్సరాలు ఈ మాటలు ఇప్పుడు కొత్తగా చెప్తుంది కాదు నేను అయితే నేను డబ్బులు ఎట్లా సేవ్ చేయాలో అన్ని మార్గాలు చూపించినా కూడా నేను కూడా వాళ్ళతో పాటు పాటించిన చూపించడమే కాదు నేను కూడా పాటించిన ఇప్పుడు మీకు ఈరోజు చెప్తున్నా కదా ఇట్లా చేయండి ఇట్లా చేయండి ఇట్లా చేయండి నేను ఇంటికి పోయాక స్టార్ట్ చేస్తున్నాదని కానీ మీరేం చేసారు తెలుసా మీరు వృత్తగా వినేసారు ఇంకొక పది సంవత్సరాల తర్వాత మళ్ళొచ్చి ఇదే వాక్యం చెప్తున్నా కానీ నేను పది సంవత్సరాలు పాటించిన పది సంవత్సరాల డబ్బు నేను సేవ్ చేసిన కొన్ని లక్షలు అర్థమవుతుందా పదిహేను సంవత్సరాల్లో నేను ఎన్ని లక్షలు సేవ్ చేసినా తెలుసా ఉత్త ఒక్క బ్యాంక్ అకౌంట్ అనే నేను మూడు నాలుగు బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయి నాకు మూనాలు బ్యాంక్ ఒకటి ఒక్కొక్క దాటేసుకుంటామని డబ్బులు అది తెలియదు మా ఇంట్లో నేను అందుకే అమౌంట్స్ చెప్తాను కానీ ఎంత చెప్తాను కానీ ఆమె ఎట్లా చెప్తా అన్నది కదా అందుకే ఆమె చెప్పొద్దు ఇప్పుడు ఎంత అనేది ఇప్పుడు నేను మీకు కూడా చెప్పాను ఎంత మీరు చెప్పినా చెప్పకపోయినా నేను చెప్పే నా బాధ్యత ఏందంటే నేను పాటించి రుచి చూడగలిగిన దేవుని వాక్యం నెరవేరింది లైఫ్ లో నేను ధైర్యంగా ఇప్పుడు నిలబడి చెప్పగలుగుతున్నా మీరు ఎవరు చెప్పలేరు ఈ వాక్యం అర్థమవుతుందా వాక్యం చెప్పాలంటే అది నీ జీవితంలో నెరవేరాలా కదా నెరవేర్త నువ్వు ధైర్యంలో ఎవడో చెప్పగలవు పది మంది వింటర్ పది మంది జీవితాలు అద్భుతాలు జరుగుతాయి నేను అనేటిది అది మీ జీవితాలను కూడా అద్భుతాలు జరగాలంటే మీరు ఏం చేయాలా చెప్పండి మీరు బుద్ధి గలవారా ఇలా చెప్తే బాగుంటుందా ఏం సార్ మీకు బుద్ధి ఉందా బుద్ధి ఈ వాక్యం ప్రకారం నా ప్రకారం కాదు నా మళ్ళీ నన్ను తింటారు మీరు తిట్టుకుంటారు ఏం తిట్టుకోరు అంటే మీరు ఏమైనా తిప్పుకొని నేను దుమ్ము దులుపుకొని కాబట్టి ఇప్పుడు మీరు పాటించకపోతే మటుకు నా బాధ్యత కాదు అర్థమవుతుందా నా బాధ్యత అయిపోయింది ఏంది నా బాధ్యత నేను చెప్పినా పాటించిన దాని ఫలం నేను రుచి చూడగలిగిన నా కుటుంబీకులు ఆనందించారు మా పిల్లలు ఆనందించారు వాళ్ళందరికీ ఒక్కొక్క మోటార్ సైకిల్ కానిచ్చినా అర్థమైందా మా మా భార్యకు ఒక కార్య కొన్ని ఇచ్చేసిన నేనేమి ఎంజాయ్ చేయండి నా లైఫ్ లో చెప్తున్నా మీకు నేనేమి ఎంజాయ్ చేయండి నేను ఈ వాక్యం నెరవేరిందా లేదా నా లైఫ్ లో చూసుకుంటా అంతే మంచిది ఎట్లుండాలా అంటే నీ జీవితం గురించి వ్యక్తిగతంగా నీకు ఆలోచించు నువ్వు ఇవన్నీ ఈ వాక్యము నీ లైఫ్ లో నీ జీవితంలో నెరవేరుతుంది అని నువ్వు రుజువు పరచకపోతే నీ ప్రభు గురించి నువ్వేం సాక్ష్యం ఇస్తావు చెప్పండి నేను ఏం సంపాదించినది అది అది కాదు లెక్క నేను మసూదు సంపాదించిన హైదరాబాద్ లో ఉండి ఏ యోగ్యత లేనివన్నీ సంపాదించినట్లంటే బట్ నేను చెప్పేది ఏంటంటే అది కాదు ఈ వాక్యం నీ జీవితంలో ఎట్లా నెరవేరాలనేది నేను చూపిస్తున్న విధానం ఉత్తగా వినిపోయేది కాదు ఎందుకంటే విధేత చూపించినప్పుడు దాన్ని పాటిస్తే విధేతకి తగినట్లు కార్యం జరగాల అది ఆయన వాగ్దానం కదా నమ్ముట నీ వల్లనైతే ఎవరికి సాధ్యం నీకు సమస్తం సాధ్యం మళ్ళీ ఎప్పుడు సాధ్యం చెప్పండి నువ్వు నమ్ముతున్నావు కదా ఇంతకాలం నమ్మినావు కదా దేవుణ్ణి మళ్ళీ వాక్యాలకి నమ్మినావు కదా మళ్ళీ ఎందుకు నీకు సాధ్యం కాలేదు ఎందుకు కార్యాలు జరుగుతలేవు చెప్పండి కొన్ని జరిగినాయి కార్యాలు మీ జీవితంలో కొన్ని ఎందుకు జరుగుతలేవు ఎందుకు జరుగుతలేవు చిన్న చిన్న చెప్తున్నారు మీరు పెద్ద చెప్తలేదు నాకు పెద్దయి పెద్దయి వినాలనే ఆశ ఇక్కడికి వస్తే మీరు ఇంకా చిన్న చిన్నవి చెప్తున్నారు పది సంవత్సరాల క్రితం చెప్పిన సాక్ష్యాలు ఇప్పటికి ఉన్నాయి యాక్సిడెంట్ తప్పించుకున్నాము అప్పులు తిరినాయి అవి తిరినాయి ఇవి చిన్నవి దేవుని దృష్టిలో ఇంకా పెద్దవి ఉన్నాయి అవి ఎప్పుడు చూడాలా ఎప్పుడు వినాలని నాకు కూడా ఆశ ఉంది కదా నేను పెద్దవి చూడగలిగిన చెప్తున్నాను నేను మీకు అర్థమవుతుందా నేను చాలా పెద్దవి చూడగలిగిన వాటిని వదిలేసుకున్నా నేను పెద్ద పెద్ద వాటిని చూసి వదిలేసుకున్నావాని కూడా నేను చెప్తున్నాను మీకు వాక్యం నెరవేరింది చాలు నాకంతే దాని ఎంజాయ్ చేసి దాన్ని అనుభవించుకుంటా పోతే నేను మళ్ళీ మర్చిపోతాను మీ దగ్గర అర్థమవుతుందా ఇది నెరవేరుతుంది ఇది కార్యం జరుగుతుంది ఇది జీవంగల దేవుని వాక్యం ఇది లైఫ్ లో నెరవేరుతుంది అని నాకు నమ్మకం ఉంది కాబట్టి నేను చెప్పగలుగుతున్నా కాబట్టి ఇప్పుడు చెప్పండి మీరు బుద్ధిమంతులా బుద్ధి బుద్ధిహీనులా బుద్ధిమంతులా ఇంతకు ముందు బుద్ధి మీరే చెప్పుకుంటారు నేను కాదు కదా అదే దాని అంటూ నువ్వు దాన్ని సపోర్ట్ చేస్తున్నావు కానీ నేనైతే అంటలేదు వాక్యం చెప్తుంది కాబట్టి చెప్తున్నా వాక్యం ఏమంటుంది అస బుద్దిహీనులు డబ్బంతా వేస్ట్ చేసుకుంటారు నేను చెప్తున్నా మా పక్కింట్లో ఒక ఆయన ఇండియన్ ఎయిర్లైన్స్లో పనిచేసేవాడు రిటైర్ అయినాక మస్తు డబ్బు వస్తే తూమ్ దామెగర కొట్టిండ్రు ఎంత త్వరగా ఖర్చు పెట్టేసారు అంత అయిపోయింది మళ్ళీ రోడ్డు మీదకి వచ్చేసారు అట్లా ఎన్ని కేసులో ఇటు దీకు మీ ఏరియా ఏమైనా ఇటు ఈ తాండూర్ వికారాబాద్ ఇట్లా అన్ని పోతే అటు మన శంషాబాద్ ఏరియాలో పోతే రైతులు కోటీశ్వర్లు అయిపోయినారు భూములు అమ్మేసుకొని చనిపోయిన జా బనియన్ వేసుకుంటాడు లుంగి వేసుకొని బిఎండబ్ల్యూ కారు ఒక కోటి కారు వాళ్ళు కూర్చొని పోతున్నాడు ఏమైనా అర్థం ఉందా ఊహిస్తే చినిపోయినది బనియను లుంగి బిఎండబ్ల్యూ కారు ఒక కోటి ఉంటుంది రెండు మూడు కోట్లు ఉంది కారు అది మూడు కోట్లు దేశంలో పది కార్లే ఉన్నాయంట మూడు కోట్ల కార్లు అంత ఖరీదైన కార్లలో వాడు తిరుతున్నాడు వాడి జీవిత విధానానికి ఆ కార్కి ఏమైనా సంబంధం ఉందా అంటే వాడు మూడు కోట్లు వేస్ట్ చేసుకుండా లేదా బుద్దిలేనోళ్ళు అంటే నేను వాళ్ళని తిడతలేను ఓరో పేరు నాకు తెలియదు కాబట్టి చెప్తలేదు ఒక వ్యక్తిని నేను తిట్టాను ఎప్పుడు ఈ వ్యవస్థ ఎట్లుందో చూపిస్తున్నాను నేను మీకు ఆత్మీయ జీవితం ఎట్లుందో చూపిస్తున్నా క్రిస్మస్ పండగొస్తే ఎవరు గుద్దిలేనోళ్ళు ధూ ధామ్ ఎగర కొడతారా లేదా ఖర్చు విపరీతం ఖర్చు పెడతారు బుద్ధి వాళ్ళు ఏం చేస్తారు బుద్ధి గలవాడు ఏం చేస్తారు సార్ క్రిస్మస్ పండుగ ప్రతిరోజు చేసుకునే పండుగ నాకు తెలుసు కానీ అప్పుడప్పుడే బుద్ధి వస్తుంది ఏం చేస్తాడు ఆ రోజు అనేక మందిని ఒక మంచి రక్షణ సందేశం చెప్పే సువార్థికను తీసుకొస్తాడు అటు ఇటు పాస్తారు కూడా కాదు కేవలం యేసు ప్రభు దేవుడు ఆయన నీ కొరకు నా కొరకు నా పా మన పాపల కొరకు చనిపోయిండు అని చెప్పే వాక్యం చెప్పేటోళ్ళు కావాల రోజు ఈ స్ప్రో పుట్టిండు మనకి మంచిగా వచ్చింది సమాధానం వచ్చింది అట్లా కాదు ఈరోజు నువ్వు ఆయనను స్వీకరించకపోతే నీ జీవితం వేస్ట్ అని చెప్పేటోళ్ళు కావాల వాక్యం మనుషులని ఖుషి ఖుషి చేసేటోళ్ళు కాదు మనకు కావాల్సిన సేవకులు ప్రేమత్వం చెప్తాం కరెక్టే కానీ నీ హృదయం మండకపోతే నువ్వు ఆయనను చూడలేవు ఆయనను స్వీకరించలేవు ఆయనను వెంబడించలేవు హృదయం మండాలా అర్థమవుతుందా కానీ నువ్వు చెప్పే వాక్యం మటుకు ప్రేమతో ఉండాలా ద్వేషంతో చెప్పేటది కాదు అర్థమవుతుందా కాబట్టి ఒకసారి చూడండి ఐదవ వచనం వచ్చనం శ్రద్ధ గల వారి యోచనలు లాభకరములు తర్వాత ఇది ఎప్పుడన్నా చదివంరా ఇప్పుడు మళ్ళీ కొంచెం సేపు మీ హృదయాల మండలా మండలనా లేదా హృదయాల మండల లేదా మళ్ళీ సార్ చదవండి ఇప్పుడు శ్రద్ధ వారి యోచనలు చూడండి శ్రద్ధ తర్వాత యోచన యోచన అంటే ఏం తెలుసా ఐడియాలు శ్రద్ధ అంటే కాన్సంట ఏకాగ్రత కాన్సంట్రేషన్ ఆసక్తి ఆసక్తి గలవాడు వాడి ఆలోచనలు మీకు లాభం వస్తుందంట లాభం అర్థమవుతుందా లాభం వస్తుందంట చెప్పండి మీకు చాలా శ్రద్ధ ఉంది ఇంతసేపు మీరు వాక్యం వింటున్నట్టే మీకు శ్రద్ధ ఉందా లేదా మళ్ళీ యోచనలు ఉన్నాయా యోచనలు ఉన్నాయా మీకు ఏమైనా మంచి ఆలోచనలు ఉన్నాయా ఉదాహరణకు నేను చెప్పిన భర్త ప్రవక్త శిష్యుడు అప్పులు చేసిపోయిండు పాపం అప్పులు ఇచ్చినవాడు ఏం చేసిండు ఇద్దరు కుమారులని బానిసలాగా తీసుకుపోయి అంటే భర్త ఫెయిల్ తండ్రి ఫెయిల్ లేదా తండ్రి ఫెయిల్ అయిండు భార్యను పిల్లల్ని కాపాడకపోతీవి ఎందుకు చేసినావు అప్పులు నువ్వు మళ్ళా ప్రవక్తవు మళ్ళా దేవుని సేవకునివి అయినా నీకు ఎందుకు అంటే కొంచెం కష్టం కదా నేను ఎవరు పాస్తే కదా నేను ఎవరు పేరు తీసుకుంటలేను ఈరోజు చాలా మంది పాస్టర్స్ అట్లనే తయారైందని చెప్తున్నా అప్పులు చేసి బిల్డింగ్స్ కడుతున్నారు చర్చిలు మనుషులు రాకపోతే ఏం చేస్తారు దశమ భాగం రాకపోతే ఏం చేస్తారు దశమ భాగముల కొరకు వాళ్ళు ఎంట పడుతున్నారు వాళ్ళకేమో కోపం వస్తుంది మీరు ఎప్పుడు దశమ భాగం కడుతున్నాడు అనేసి రావడం బంద్ చేస్తున్నారు చర్చికి మళ్ళీ డబ్బులు వస్తలేవు అప్పులు తీర్చుకోలేకపోతున్నాడు బ్యాంక్ వాడు వస్తాడు ఏం చేస్తాడు నీ దగ్గర ఏమేమి వస్తాన్ని జమ చేసుకొని పోతాడు అర్థమవుతుందా అవమాన పాల్ నువ్వట ప్రభు నాకు ఎందుకు ఈ సమస్య మళ్ళీ అట్లనే ప్రార్థన చేస్తావు ప్రభు నాకెందుకు ఈ సమస్య అరే చేత్సారే చేసుకుంది నువ్వు మళ్ళా దేవుని దేవుని మీద నువ్వు దూషిస్తున్నావే అట్లా అయిపోయింది క్రైస్తవ జీవితం చూడండి శ్రద్ధ కలిగే యోచనలు కలిగిన వాడు వాడికి లాభం నేను చెప్తున్నా కదా నా గ్రూప్లోనే నాతో పాటు ఉన్న వాళ్ళు ఎంతో మంది మంచి యోచన లేకుండా నష్టపోయిన వాళ్ళు ఉన్నారు కింద చూడండి వాక్యం దానికి ఇంత అదే ఐదవ వచ్చిన తాలీమి లేఖ తాలిమి అంటే ఎవరన్నా చెప్పగలరా తాలీమి అంటే ఏంది ఇంగ్లీష్ బైబుల్ అంటే ఏంది నేను ఇంగ్లీష్లో చూస్తాను కూడా ఓపిక లేఖనా ఆసక్తి లేఖ ఐదవ వచ్చినం కదా తాలిమి అంటే ఏంటంటే తెలుసా ఆత్రత తొందర పాటు నిదానం లేక అంటే ఓపిక లేక ఓపిక లేకుంటే ఆత్మ పడేటోళ్ళను అప్పుడే చెట్టు నాటి అప్పుడే పండు కావాలంటే వస్తుందా అప్పుడే బాయ్దోబి అప్పుడే నీళ్ళ దాగ టైప్ అన్నట్టు ఇవి సామెతలు అక్కడికి వెళ్ళి వచ్చినాయి ఇక్కడికి వెళ్ళొచ్చినాయి చూడండి మరోసారి తాలిమీ లేక అంటే ఓర్పు లేక పని చేయవానికి నష్టమే ప్రాప్తించను ఇది వాక్యం నెరవేరుతుంది చెప్తున్నాను నేను ఈ వాక్యం నెరవేరుతుంది ఎందుకు మన మధ్యలో అనేక మందికి నష్టం జరుగుతుంది జీవితంలో నీకు శ్రద్ధ లేదు పాయింట్ నీకు యోచన లేదు దాని నీకు ఓర్పు అసలేదు ఇవేవి లేకుండా ఎట్లా లాభం వస్తుంది చెప్పండి ఈ వాక్యం ప్రకారంగా అందుకు మనం నష్టపోతున్నాం బాగా అర్థమవుతుందా సరే ఇప్పుడు చూపించిన వాక్యాలు బాగానే ఉన్నాయి ఇప్పుడు ఏం చేయాలా మీరు అడగాల మీరు అడుగుతలేరు మళ్ళీ మేము ఏం చేయాలా బ్రదర్ ఏం చేస్తే మాకు లాభం ప్రాఫిట్ లాభం అంటే ప్రాఫిట్ కదా నష్టం అంటే లాస్ ను ఏం చేస్తే లాభం వస్తుంది ఏం చేయకపోతే నష్టం వస్తుంది ఆయన నీకు తెలవాలా కదా ఇప్పుడు ఏదో నువ్వు అంటావు ఈ లోకాతీతంగా ఆలోచిస్తావు ఇట్లా చేస్తే లాభం వస్తుంది అట్లా చేస్తే లాభం వస్తుంది అంత మోసమే మోసం చేసి సంపాదించుకుంటేది ఈ లోకపు విధానం కానీ బైబుల్ విధానం నువ్వు పాటించాలా బైబుల్ విధానం పాటిస్తేనే నీ లాభాన్ని దేవుడు ఆశ్రయిస్తాడు నీకు వచ్చిన లాభాన్ని ఆశలేసారు లేకుంటే నీకు తెలుసు ఆ మనీ ఎట్ల వచ్చిందో ఆ డబ్బులు ఎట్లొచ్చినాయో కాబట్టి దాన్ని నువ్వు జాగ్రత్తగా ఆలోచించాలంటే ఒకసారి నేను మీకు ఇంతకుముందు ఒక ప్రశ్న వేసిన మీరు అప్పుడు చెప్పలేదు నాకు జవాబు ఈరోజు చెప్తారు ఏం తెలుసా జవాబు ఇది ఓన్లీ సిస్టర్స్కే ప్రశ్న కోరి సంపాద చెప్పాలి దాని జవాబు మీ నెలసరి ఖర్చు ఎంత అని ఒక ప్రశ్న వేసిన చక్కెర బియ్యం అంతే ఆ రెండే తింటాం మనం అనేది అన్ని తింటాం వల్ల అన్ని అన్నీ అంటున్నాం కానీ లెక్క చెప్పగలవా ఏది ఏది ఏదని పప్పు నూనె చక్కెర బియ్యము రేట్లు ఎవరు అడిగినరు నేను రేట్లు అడగలే నెలకి ఎంత ఖర్చు కరెక్ట్ రెండు వేల ఎన్ని సమస్య నుంచి రెండు వేల నేను ఒకటి చెప్పాలనా నేను ఒకటి చెప్పాలనా నేనొక చెప్పాలనా ఎవరు కరెక్ట్ చెప్తున్నారు ఎవరు చెప్పారు నాకు తెలుసు ఎందుకో తెలుసా నేను అదే చెప్తున్నాను ఇంతవరకు మీరు శ్రద్ధ తాళిమి ఇవన్నీ విన్నారు ఎప్పుడన్నా శ్రద్ధగా రాసుకున్నారా నా బ్యాగ్ లో నా బ్యాగ్ లో ఉంది బ్రదర్ చిట్టి నెలకి ఎంత సామాన్ కొంటామో నేను దేను నేను దేను మా సిస్టర్ అది కానీ ఆ బిల్లు తీసి పెట్టుకుంటు బ్యాగ్ వాళ్ళు పడేస్తారు కదా చెత్తలా చెత్తలు పోయి ఎత్తుకుంటాను నేను ఈ ఎంత ఖర్చు పెట్టినని చూస్తాను అర్థమవుతుందా నేను ఎందుకు చేస్తుంది అలా సాపాని వాళ్ళని చెక్ చేయడం కోరి కాదు వాళ్ళు ఎట్లా ఖర్చు పెడతారని కాదు నాకు తెలియాల వాక్యం ఈ వాక్యాన్ని నేను పాటిస్తున్నా నెలకి ఎంత ఖర్చవుతుంది ఈ విషయం బాగా అర్థం చేసుకోండి మీకు ఈరోజు ఈ రహస్యం తెలవకపోతే మీకు ఎప్పటికీ అభివృద్ధి రాదు నేను చెప్తున్నా గ్యారంటీగా నేను శప్పిస్తలేను మిమ్మల్ని నేను ఎవ్వరిని చెప్పించలే నా లైఫ్లో నన్ను ద్వేషించిన నన్ను దూషించిన వాడిని నాకు వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళని నేను చెప్పించలే ప్రభు వాళ్ళని క్షమించినైనా వాళ్ళు ఏం మాట్లాడతారో వాళ్ళకి తెలియదు ప్రభా అని కానీ ప్రార్థనలో ఎవరిని కూడా తిరిగి ఒక మాట నేను తిట్టలేదు ఒక నాలుగు నెలల క్రితము నాకు ఉద్యమం పోయేది ఒక నలుగురు నాకు వ్యతిరేకంగా లేచి కంప్లైంట్ చేశారు అప్పుడు ఐదు మంది అయిపోయినారు బాస్ కూడా అట్లా అందరికంటే పెద్దోడు ఐదు మంది నాకు వ్యతిరేకంగా అన్నారు ఇంకా రాత్రి అంతా నిద్రలేదు ఎట్లా నేను ఎదుర్కోవాలా నాకు తెలుసు తప్పక ప్రభు కార్యం చేస్తాడు ఎందుకంటే నేను కరెక్ట్గా ఉంటాను అన్ని విషయాలల్లో అన్ని ఆధారాల పూర్త ఉంటాను నేను అయితే తెల్లవారి పది గంటలకు మీటింగ్ స్టార్ట్ చేశారు మీటింగ్ వచ్చి కూర్చున్నారు నేను సైలెంట్ కూర్చున్నా నేను కంప్యూటర్ ఓపెన్ చేసి లెక్కలన్నీ చూపిస్తున్నాడు స్క్రీన్ మీద పెద్ద మనిషి వచ్చి కూర్చున్నాడు ఆ నలుగురు నాకు వ్యతిరేకంగా కూర్చున్నారు అది ఏమైంది తెలుసా మీరు ఏమని చెప్పగలరా శ్రద్ధ గురించి మాట్లాడుతున్నాను నేను లెక్కల గురించి మాట్లాడుతున్నాను నేను నీకు చదివిచ్చిండు దేవుడు నీకు జ్ఞానం ఇచ్చాడు దేవుడు నువ్వు దాన్ని ఏం జరుగుతుంది అని చెప్తున్నా ఆ నేను అవన్నీ కరెక్ట్గా లెక్కలు చూపించకపోయింటే నా పని అవుట్ అయిపోయాడు ఎందుకు బ్రో వాళ్ళని ఎడసటోని నేను కూడా ని దేవుడు నాకు ఎప్పుడు చూపించింది ఆ విధానాలు ఇట్లా చేయాలా ఇట్లా పాటించాలా అప్పుడు నువ్వు ధైర్యంగా వాక్యం చెప్పగలవు నలుగురు దేవులు పోయేడారు అర్థమైందా చెప్పండి నేను రక్షణ పొందకపోయింటే ఏం చేస్టన్ని నేను రక్షణ పొందకపోయింటే నేను శ్రద్ధగా ఉన్నా ఎందుకంటే దేవుడు అన్యులను కూడా శ్రద్ధగా ఉన్నవాడిని వాక్యం ప్రకారంగా ఈ వాక్యం ప్రకారంగా అన్యులు శ్రద్ధగా చేస్తే వాడిని ఆశ్రయిస్తాడు అందుకే వాళ్లే కోటీశ్వరులు అనిల్ ఎందు కోటీశ్వర్లు అంటే వాడు శ్రద్ధగా ఇవన్నీ చేస్తున్నాడు దేవుని బిడ్డ నీకు అధికారం ఉంది ఆశ్రయం పొందడానికి కొరకు కానీ నువ్వు శ్రద్ధగా వీటిని పాటిస్తలే కాబట్టి నువ్వు ఎక్కడే శుభంగా అక్కడ వాళ్ళేమో కోటీశ్వర్లు అవుతున్నారు నువ్వేమో ఇంకా ఇక్కడే ఉన్నావు అర్థమవుతుందా ఉల్టా వాళ్ళ మీద పడింది కేసు నలుగురు ఎగిరి పెట్టాలి కానీ నేను వాళ్ళ ఉద్యోగాలు కాపాడినా అర్థమవుతుందా దేవుని బిడ్డలు ఎట్లా చేస్తారో నేను వాళ్ళ ఉద్యోగాలు కాపాడినా నేను జస్ట్ ఒక్క మాట అంటే చాలు ఈ నలుగురే చేసేరు తప్పు అని ఒక్క మాట చెప్పింటే నలుగురు ఎగిరిపెట్టే వాళ్ళ పిల్లలు ఈరోజు అన్నం తింటున్నారంటే నేను కారణం నేను దాన్ని కాపాడగలిగినంటే ఎవరు కారణం చూడు దేవుడు కారణం దేవుడు దేవుడు జ్ఞానం ఇచ్చాడు అర్థమవుతుందా ఆ జ్ఞానం ఇచ్చింది వాళ్ళు బ్రతికిరు నలుగురు నన్ను చూస్తే తల వల్చుకొని పోతుంటారు ఈ రోజు కూడా నేను తల నేపుకొని పోతుంటా నేను తప్పు చేయలేదు కదా మీకు అర్థమవుతుందా ప్రతి దశలో నువ్వు ఈ ఆశీర్వదని చూడాలంటే ఈ వాక్యాలను పాటించడం నేర్చుకోండి మీరు లేకపోతే ఉత్తగా వినిపోయి ఏం లావని చెప్పండి ఇన్ని సంవత్సరాలు వింటున్నారు కానీ మీరు ఎందుకు అభివృద్ధి కాలేకపోతున్నారంటే మీరు వీటిని పాటిస్తలేరు సరే నేను ఎవ్వరిని కూడా తప్పలేక చెప్పే నా బాధ్యత చెప్పడమే కదా సిస్టర్ బాధ్యత బ్రదర్స్ బాధ్యత ఎవరైనా కానీ ఇక్కడ నిలబడ్డారంటే దేవుని ఆత్మ ఉంటుంది నడిపిస్తూ ఉంటాడు బట్ మీ బాధ్యత నో పోయి దీన్ని ఎట్లా పాటించాల నేర్చుకోవాల పరీక్ష ఎట్లా రాయాలి నేను పేపర్ పెన్సిల్ తీసుకొని రాయాలా కదా పరీక్ష పాటించాలంటే నువ్వు పాటించకుండా ఎగ్జామ్ హాల్కి పోతే నిద్రపోతావు అది నీకు ఏం కాదు కళ్ళు మూసుకుంటావు పోయా పరీక్ష ఫెయిల్ అయిపోయి మళ్ళీ వచ్చే సంవత్సరమే అట్లా చాలా మంది ఎవరిస్తులు చదువులు మానేసుకున్నారు నేను కూడా మానేసుకునేవాడిని టెన్త్ క్లాస్తో కానీ దేవుడు కార్యం చేసింది మానలే చదువు నిం చెప్పే బాధ్యత నేను పని ఇదే ఆరో వర్షం చూడండి ఇప్పుడు ఎందుకు మీరు అభివృద్ధి పొందలేకపోతున్నారు కాబట్టి మనం అట్లా చెయ్యం కదా మనము డబ్బు సంపాదిస్తే అబద్ధాలు చెప్తామా నేను ఒక విషయం మీకు చెప్పాలి ఏం చేస్తాను ఈ శ్రద్ధ గురించి మరికొన్ని విషయాలు మీకు చెప్పాలనుకుంటున్నా ఆఫీస్ పని మీద పోయేటండి కొన్నిసార్లు పోతే పది రోజులు ఆఫీస్ పని బయట ఉండేటట్టు హోటళ్లలో మాకు ముందే బుక్ చేసి పెడతారు మంచి హోటళ్లలో ఉంటాం బాగా తినొచ్చు మస్తు డబ్బు ఇస్తారు మాకు వేలు వేలుంటాయి చేతిలో డబ్బులు కానీ నేనేం చేసిందర సార్ సాక్ష్యం కాపాడుకోవాలి కదా వాళ్ళు నాకు డబ్బులు ఇచ్చారు నువ్వు ఆఫీస్ మనీ మీద ఉంటే ఖర్చు పెట్టచ్చు ఇష్టం వచ్చినట్టు తినొచ్చు ఏమైనా బిల్స్ పెట్టచ్చు ఏం కాదు కానీ అటు తింటే నా హెల్తే చెడిపోతుంది నాకు తెలుసు కానీ నేనేం చేసిందా సార్ కేర్ఫుల్గా బయట ఛాయి తాగిన వచ్చి బిల్ పెట్టని అన్ని జమ చేస్తుటి పది రూపాయలైన బిల్లు ఆటోకి ఇరవై రూపాయలైన బిల్లు అన్ని పెట్టి ఒక ఒక షీట్లో మొత్తం రాసి అన్ని బిల్స్ సీరియల్గా అన్ని అటాచ్ చేసి ఈ కంపెనీలలో చేస్తారు మీరు సీరియల్గా అన్ని బిల్స్ అటాచ్ చేసి తెల్లవారి హైదరాబాద్కి వచ్చినాక తెల్లవారు ఆఫీస్ పోతా కదా ఫస్ట్ పోయి ఇచ్చేస్తున్నాను అది అనేటోళ్ళు సార్ ముప్పై మంది ఉన్నారు సార్ ముప్పై ఐదు మంది ఇంత జాగ్రత్తగా ఫస్ట్ డేనే వచ్చిపోతున్నారు కథ మన సాక్ష్యం పర్మనెంట్ గా సెటిల్ అయిపోయిందాడా తర్వాత ఈ విషయం బాగా తెలుసుకు తక్కినోళ్ళు ఉంటారు కదా వారాలు వారాలు తల గోక్కుంటా ఉంటారు ఎందుకో తెలుసా ఎట్లా ఖర్చు పెట్టినా జిదీలు వస్తుంది ఎందుకు వాడు శ్రద్ధగా వీటన్నిటినీ యోచన పెట్టుకొని చెయ్యలేదు ఈ బాధ్యత ఇక మీద సైమన్ కేసు కూడా అదే కదా శ్రద్ధగా చేయకపోవడం వల్ల యోచనలు లేకుండా చేయకపోవడం వల్ల నీకంత నష్టమే వస్తుంది లైఫ్లో ఇప్పుడు నేను పాయింట్స్ చెప్తా ఎట్లా డబ్బు సేవ్ చేయాలను సామెతల గ్రంథము ఆరవ అధ్యాయము అదే అధ్యాయం కదా అదే అధ్యాయం కదా అదే పుస్తకం కదా ఆరవ అధ్యాయము ఆరవ వచనం చదవండి ఇప్పుడు సోమరి సోమరి మీరు ఏం చేయాలి తెలుసా ఈ ఎండాకాలం పుట్టలు ఉంటాయి చీమ పుట్టలు ఆడనే కూర్చొని దాన్ని చూస్తూనే ఉండాలి అది చెప్తుంది వాక్యం నేను కాదు నవ్వకండి మీరు నవ్వుతున్నారు నాకు తెలుసు నేనేదో జోక్ చేసినట్లు వాక్యం ఏమని చెప్తుంది వాటి నడతలు కనిపెట్టు పోయి అట్లా భూతద్దం పెట్టి చూడండి అవి ఎట్లా పోతాయి అర్థమవుతుందా అవి ఎంత జాగ్రత్తగా లైన్గా పోతాయి ఒక లైన్గా పోతాయి నువ్వు నువ్వు మధ్య నువ్వు మధ్యలో చేపెట్టినావు అనుకో అవి అట్లా పోతాయి లైన్గానే పోతాయి మళ్ళీ ఇటు అటు బో బ్రేక్అవు సీరియల్ పోతాయిన అంటే క్రమం క్రమం పాయింట్ క్రమబద్ధం సిస్టమేటిక్ అంటారు ఇంగ్లీష్లో క్రమం జీవితంలో ఇష్టం మీ వంటగది చూపిస్తే నేను చెప్తా మీరు ఎంత క్రమంగా ఉన్నారో ఉండే ఏ గది ఉంటేనేముంది వంటలు వండుకునే గదిని వంటగది ఆ వంటగది పరిసరాలను చూసి నేను చెప్తా ఈ సిస్టర్ క్రమంగా ఉందా లేదా మీ బెడ్రూమ్ చూసి చెప్తా నేను మీరు క్రమంగా ఉన్నారా లేదా అర్థమవుతుందా మీ ఇంట్లోకి అడుగు నేను చెప్తున్నా మీ ఇంట్లో నేను అడుగు పెడితే ఇట్లా చూస్తా ఉంటే మీరు గమనించరాదా పైన కింద అన్నీ చూస్తా ఉంట సైతాన్ శక్తులు ఉన్నాయని కనిపిస్తున్నాం మీరు అనుకోవచ్చు అది కూడా ఒకటి కారణమే ఇక్కడ ఏమైనా మంత్రాలు ఉన్నాయా తాతలు ఉన్నాయ్ ఒకసారి నాకు చూపించిన ఒక పాస్తర్ ఇంటి మీదనే ఉండేది అది చెప్పినాకే పోయింది దయ్యం లేకుంటే ఆ పాస్తర్ పీచోడ మీద ఎదురుతున్నాడు అప్పుడు ఇప్పుడు సాలెపూరు గూళ్ళు ఉంటాయి కదా ఎక్కడ పడతా అక్కడ సాలెపూరు ఉంటాయి ఎక్కడ దుమ్ము ఉంటుంది మీకు క్రమం లేదు అర్థమైందా అంటే మీరు క్లీన్ చేసుకోరు మీ ఇల్లుని మీరు శుభ్రంగా ఉండేటోళ్ళు కాదు అర్థమవుతుంది కొంచెం కష్టం ఉంది ఇప్పుడు బూజులు అదే సాలెపూరు గూడులు అంటాయి కదా బూజు బూజు దుమ్ము ధూళి ఎక్కడ పడతారు చెత్తా చెదరం ఇట్లా కుప్పలు కుప్పలు పడేసి ఉంటాయి అంత మంచాల కింద నూకేస్తారు ఉంటాయి అట్లా దాన్ని బట్టి అది మగవాలు చేస్తున్న పని నేను సిస్టర్ల గురించి మాట్లాడుతున్నా బ్రదర్ల గురించి కాదు బ్రదర్ల బ్రదర్ల స్టోరీ ఓపెన్ చేస్తే ఇంక అన్యాయం కొట్టదు అది ఇప్పుడు ఎవరి గురించి మాట్లాడుతుంది వాక్యం సోమరి అంటే ఎవరు చెప్పండి సోమరి అంటే సోమరి సోమరి సోమరి అంటే బైబిల్ అనే ఉంది ఎట్లా ఉంటాడో వాడు చీమలంట నువ్వు నిద్ర నుంచి లేసేటప్పటికే లేచి ఉంటాయి అంటే అవి అప్పటికే అవి పోతా ఉంటాయి తిరుగుతూ ఉంటాయి అన్నీ ఏం చేస్తాయంటే ఎండాకాలము చీమల గురించి మీరు బాగా తెలుసుకోవాలి సొలమూన్ రాజు బాగా చీమల గురించి పశువులు జీవరాశన గురించి బాగా ఆ చీమలు వాటికి తెలుసు వచ్చేటిది వర్షాకాలం వర్షాకాలం బయటికి పోలేవు కదా మళ్ళీ వాటికి ఆహారం ఎట్లా ఇప్పుడే జమ చేసుకుంటే అక్కడ ఎందుకు చూడండి చదవాడి మళ్ళీ సార్ వాటి నడితలను కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనము వాటికి న్యాయాధిపతి లేకుండా ధ్యానము కూచుకును సోమరి సోమరి నేను అడుగుతున్నా సోమరి ఎవరంటే మీరు ఏదో చెప్తున్నారు బద్దకమ్మనేది ఇక్కడు సోమరి ఎవడంటే లేటుగా లేచేటోళ్ళు నిద్ర లేటుగా లేచేటోళ్ళు సోమరులు ఫస్ట్ బైబుల్ చెప్తుంది అర్థమవుతుందా ఎంత త్వరగా లేస్తారు చెప్పండి మీరు ఎవరైనా సంపద బ్యాక్ తెలుసున్నాక ఆయన నాలుగు గంటలకే లేస్తాడు మీరు నాలుగేళ్ళు ఇప్పుడు ఇప్పుడు అంత సత్యం బయటకు వస్తుంది ఎవరు త్వరగా లేస్తారు సెవెన్ కి లే అంటే నువ్వు సోమరి స్క్వేర్ అన్నట్టు మీరు బాధపడకండి నేను తిడుతున్నా అనే నేను తిడతలేను మిమ్మల్ని నేను దిడతలేను మిమ్మల్ని నేను ఎప్పుడు తిట్టాను ఎవరిని ఎందుకంటే వాక్యమే తిడుతుంది కదా వాక్యం చెప్తుంది నేను చెప్తాను నేను ఫోర్ థర్టీ లేస్తా ప్రతిరోజు లేచి కొన్నిసేపు ప్రార్థనలు కూర్చుంటే అవన్నీ చెట్లకి నీళ్లు పోయి ఇప్పుడు సంపద కూడా అది చేస్తాడు పొద్దున్న లేచి అన్ని చెట్లకు నీళ్లు పెడతాడు వాళ్ళ కుక్కర్లుంటే వాటిని చూసుకుంటాడు ఈ ఇండ్లంతా చూసుకుంటాడు దాని తర్వాత అంత అన్నం వండి కూరలు ఆయన ఆఫీస్కి వచ్చేస్తాడు పిల్లలు తినేసి వెళ్ళిపోతుంటారు వాళ్ళ అందరికి బాధ్యతలు మనం అన్ని చేస్తాం అన్ని విషయాలు జాగ్రత్తగా ఉంటాం కానీ నేను అనేది ఏంటంటే మనం సమకూర్చుకుంటున్నావా నువ్వు సోమరివి కావు కరెక్టే నువ్వు పొద్దునే లేస్తున్నావు మళ్ళీ ఏం సమకూర్చుకున్నావు చెప్పండి ఈ వాక్యం ప్రకారంగా మీరు సోమరులు కాదు కరెక్టే మీరు చాలా త్వరగా లేసినారు పొద్దునే లేస్తారు త్వరగానే వండుకుంటారు అనుకోట తొందరగా వండుకుంటారు నేను నైన్ థర్టీ కి వండుకుంటా ప్రతి రోజు కానీ లేచేది మనకు ఫైవ్ ఓ క్లాక్ ఆ బాడీ అలారం పెట్టినా పెట్టకుండా లేస్తా నేను టైం అలవాటు అలవాటు పడిపోయింది అట్లా కానీ నువ్వు సోమర్వి కాకున్నా నువ్వు ఎందుకు ఆహారం సమకూర్చుకుంటలేవు వచ్చేది ఏం కాలం వర్షాకాలం వచ్చేది కూడా వర్షాకాలం అదే వర్షాకాలం అంటే ఏంటంటే కష్టకాలం అన్నట్టు వాక్యం ప్రకారం వచ్చే కష్టకాలానికి మనకు ఆర్థిక స్థితి మొత్తం కొలాబ్స్ అవుతుంది శ్రీలంక కొలాబ్స్ అయిపోయింది నేపాల్ కొలాబ్స్ అయిపోయింది అన్ని దేశాలు కొలాబ్స్ అవుతున్నాయి యుక్రెయిన్ కొలాబ్స్ అయింది రకరకాల దేశాలలో ఆర్థిక స్థితి పతనం అయిపోతుంది అది ప్రభు మనకి కొన్ని సమాచారం చూపించింది మీరు త్వరలో చూడబోతున్నారు ఆర్థిక స్థితి ప్రపంచాత్మకంగా పతనం అయిపోద్ది అది నెరవేరే టైం ప్రభు మనకి ఎప్పుడూ చూపించిండే అది ఆర్థిక స్థితి పతనం అయిపోయే టైంలో నువ్వు ఇంకెంత జాగ్రత్తగా ఉండాల నీ డబ్బు విషయంలో విచ్చలవిడిగా ఖర్చు పెడతామా పిచ్చి పిచ్చిగా ఖర్చు పెడతామా నువ్వు జాగ్రత్తగా సమకూర్చుకోవాలా డబ్బుని అది ఒక్కటి నేను ఇప్పుడు వాక్యం చూపిస్తా టైం ఎంతైందా సరే ఇంకెంతసేపు ఉంది మనం ఇంకా హాఫ్ అవర్ ఒక అర్ధ గంట సేమ్ నాకు ఇంకా పర్మిషన్ ఉంది అర్ధ గంటలో నేను అన్ని ముగించేస్తా మీరు ఇంకా మీరు పాటించాల్సిన బాధ్యత మీది నేను మటుకు చెప్పేస్తాను మీకు ధనం అభివృద్ధి కావాలా మీరు మీరు ఇంతకాలం అప్పులు తీర్చుకుంటా ఉన్నారు అంతే కానీ ఇక మీదట మీరు దేవుని సేవకు ఖర్చు పెట్టాలా అర్థమవుతుందా నేను లాస్ట్ ఇరవై సంవత్సరాల మీద నుంచే ఖర్చు ఖర్చు పెడుతున్నా మోర్ దాన్ ట్వంటీ ఇయర్స్ నుంచే దేవుని సేవలో ఖర్చు పెడుతున్నా అంటే నేను ఇరవై సంవత్సరాల క్రితమే ఈ అభివృద్ధి చూసుకున్నాను లైఫ్ లా ఇంకా చూస్తున్నా కానీ నేను దానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వను నేను లాగానే కనిపిస్తా నేను చూపించుకునే అవసరం లేదు అర్థమవుతుందా అన్ని ఉన్నా చూపించుకునే అవసరం లేదు ఎందుకంటే వాక్యం నెరవేరడం ముఖ్యం మనకి నువ్వు దాన్ని అనుభవించినవనుకో ఏమైతుంది తెలుసా అది శోధనలోకి పడిపోతావు నువ్వు ఆయన ఇచ్చి శోధిస్తాడు దేవుని యొక్క హృదయ పరిస్థితిని బాగా అర్థం చేసుకోండి ఆయన సమృద్ధిని ఇచ్చి నిన్ను శోధిస్తాడు పడిపోతావా నీకు విపరీతంగా డబ్బు ఇస్తే ఏం చేస్తావు చెప్పండి నీకు ఒక ఒక కోర్టు ఏం చేస్తావు ఒక అపార్ట్మెంట్ కొనుక్కుంటావు అంతే అయిపోయాయి ఒక కోర్ట్ తర్వాత లేదా సేవ్ చేసుకుంటా ఏం చేసుకుంటావు సేవ్ చేసుకోండి చెప్పాలా సార్ ఎందుకంటే నేను అనేది ఏంటంటే మీ హృదయం ఏముందో తెట్లా తెలుస్తా చెప్పేవు మీరు కారు కొనుక్కుంటారా ఏం చేస్తారు కారు కొనుక్కోని పొద్దున సాయంత్రం తిరుగుతావు రా ఊరంతా వస్తా నీ దగ్గరకు వస్తా తర్వాత చూసినావా తప్పు లేదు కదా చెప్పడంలో తప్పేముంది పాప ఆయన సమస్య ఉంది ఆయన ఆయన సమస్యని పరిష్కరించుకోవడం కోరిక డబ్బులు కావాలా అప్పు తీర్చుకుంటా ఇల్లు కట్టుకుంటా కారు తీసుకుంటా ఆయనకు అవసరం కూడా కారు తప్పదు మళ్ళీ కుటుంబాన్ని అంతా తీసుకోపోక్నిక్ అంటే కారు కావాలి కదా కాబట్టి చూడండి ఆయనకు తెలుసు ఎట్లా ఖర్చు పెట్టాలన్నా మీకు ఎందుకు మీకు ఎట్లా ఖర్చు తెలియదు కాబట్టి అర్థమవుతుందా ఈ సిస్టర్ అది చెప్తుంది చెప్పండి మీకు ఒక కోటి ఇస్తా ఏం చేస్తావు కానుక ఒక కోటి కదా అట్లే కాదు లక్షలు ఇస్తా ఓకే పది లక్షలు ఇస్తాను అంటే తొంభై లక్షలుంటారు ఇంకా అంతేనా ఆ తొంభై లక్షలు ఏం చేస్తావు తొంభై లక్షలు ఇల్లు కడతావు ఆ లక్షలు కాదు నాకు తెలుసు ఇక్కడ ఈ ఏరియాలో ఇల్లు కట్టాలంటే ఒక నలభై లక్షలు అనుకో నలభై లక్షలు అయితే అంతేనా ఇంకా నీకు యాభై లక్షల మిగిలి చెప్పకు నువ్వు ఐడియాస్ ఇవ్వకు రాని బయటికి యాభై లక్షల కార్ వద్దు మీకు పది లక్షల మంచి కార్ వస్తుంది ఓకే ఇంకా ఆయన మేము మైండ్లకి రాని అండి మీరు ఇవ్వకండి ఐడియా ములో ఎంత పెళ్ళి కొడుకు పెళ్లికి ఉంటా వస్తాయి ముప్పై బాగా కావాలంటే పర్లేదు సరే తనకైతే ఐడియా అయితుంది నేను అన్న ఐడియా ఉంది ఒక యోచన ఉంది అని నేను చెప్పే పాయింట్ అది ఆమెకు యోచన ఉంది ఏం చేస్తుందో అది చెప్పింది సాధ్యమైన కాదు చెప్పింది కొంత మిగులుకుంటుంది పైసలు అది బ్యాంకులు ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకుంటుందో మిత్తి లెక్కిస్తుందో ఇంకొకరికి ఇస్తుందో ఏమన్నా చేసుకుని ఆమెకైతే ఐడియా ఉంది చూడండి అంటే చాలా మందికి లేదు ఐడియా అర్థమైందా చాలా మందికి లేదు ఐడియా దొంగలకు ఉంటుంది ఐడియా అర్థమైందా టెర్రరిస్ట్ లకు ఉంటుంది ఐడియా మన మాదక ద్రవ్యాలు అమ్మేటలో తెలిసిన వాళ్ళకుంటాయి ఐడియాస్ వాళ్ళ దగ్గర కోట్లు కోట్లుంటాయి డబ్బులు కొన్ని వందల కోట్లు జమ వాళ్ళు నక్సలైట్ల దగ్గర కొన్ని కోట్లుంటాయి వాళ్ళకి తెలిసినట్టు ఏం చేయాలి డబ్బుతో అర్థమైంది నేను మీరు చెప్పే పాయింట్ నీకు తెలియదు ఏం జన్లోదు దేవుడు ఒక ఒక వంద కోట్లు నీకు ఇస్తే నువ్వు పిచ్చనైపోతావు నీకు తెలియదు ఏం జన్లో దాని నుంచి అర్థమేదా ఎందుకంటే నీకు ఆ చదువు కూడా ఆ డబ్బుని ఏం జరువు నీకు తెలియదు ఎవరికైనా తెలిసిందనుకో వీళ్ళ దగ్గర ఇన్ని కోట్లు నేనే నీ పరిస్థితి ఏమే వాడు వచ్చి నిన్ను పట్టుకుంటాడు నిన్ను చంపుతాడు దాన్ని తీసుకొని పోతాడు తెలుసు నా బిడ్డకి జ్ఞానం లేదు ఈ విషయాలలో కాబట్టి అంత డబ్బు ఇస్తే నా బిడ్డ బ్రతకవాలి కష్టం అర్థమైందా ఇప్పుడు అర్థం చేసుకోండి ఇప్పుడు మీకు డబ్బులు కావాలంటే మీరు ఏం చేయాలా ఐడియా అయితే ఫస్ట్ నేను అనేది మీకు ఆ జ్ఞానం లేదని చెప్తున్నాను నేను ఇప్పుడు బుద్ధి మీరు అన్నారు మాకు బుద్ధి ఉందన్నారు కదా ఇప్పుడే నేను రుజువు పరిచిన ఎంత బుద్ధి ఉందని అర్థమవుతుందా మీకు తెలియదు అన్నట్టు అది అందుకు దేవుడు మీకు ఇస్తలేడు కొన్ని మందికి కొన్ని సంఘాలు చూసినరా కోట్లు కోట్లు ఉంటాయి దగ్గర కొన్ని పాసాలను చూసినరా నేను అలా గురించి తప్పులే ఎప్పుడు నేను తప్పులక పెట్టలేదు అలా గురించి పెద్ద పెద్ద చర్చిలవి లక్షలక్షలు డబ్బు ఉంటాయి వాళ్ళ దగ్గర కానుకలు మళ్ళీ వాళ్ళు కొన్ని లక్షల మందికి అన్నం పెడతారు లంచ్ మీరు పెడతారు కదా లంచ్ అందరికీ ఆ ధర లంచ్ అన్న పెడతారు మీరు వాళ్ళు లక్షల మంది పెడతారు మందులు ఫ్రీ ఇస్తారు బస్సులు అరేంజ్ చేస్తారు ఎంత మంది పన్నులు ఉంటారు కదా సార్ దగ్గర దగ్గర మంది పని వాళ్ళు ఉంటారు ఆ చర్చెస్లల్లా వాళ్ళందరికీ జీతాలు ఇస్తారు ఆ చెప్పండి మళ్ళీ వాళ్ళు ఎందుకు ఇవ్వగలుగుతున్నారు మనం ఎందుకు ఇవ్వలేకపోతున్నాం మన చేత కాదు అది నేను చెప్పే పాయింట్ నీ చేత కాదు నువ్వు పెద్ద చర్చ తయారు చేసుకోగలవు దీన్ని ఒక పది మంది పనంలో పెట్టుకోగల మీద మీకు ఆలోచన లేదు కదా నేను అనేది పాయింట్ అది మీకు ఆలోచన ఉంటే వస్తుంది ఒక ఇల్లు కట్టాలా పెద్ద ఇల్లు కట్టాలా అనే ఆలోచన వచ్చిందా మీకు రాలేదు ఇప్పుడు వస్తేనే ఈ కారు అప్పులు తీర్చుకోవాలని అది చేసుకోవాలా ఇప్పుడు వస్తే ఆలోచన నేను చెప్పినా కాబట్టి అంతకుముందు రాలేదు కదా అంతకుముందు వచ్చింటే ఒక ఇరవై సంవత్సరాల క్రితము మీ పరిస్థితి ఇట్లా ఇప్పుడు ఉండకపోయాడు ఇట్లా నేను చెప్తున్నా అప్పుడు మీకు డబ్బులు బాగొచ్చినాయి అర్థమైందా అప్పుడు మీకు డబ్బులు బాగుండే కూడా కానీ మీరేం చేసారు తెలుసా బటలు ధూమ్ధాం ఎగరగొట్టి ఏం చేయాలని అర్థం కాక మొత్తం వ్యాయామం చేసింద్రు వ్యాయామంటే ఖర్చు పెట్టారు ఖర్చు పెట్టారు ఇప్పుడే ఒక వాక్యాన్ని చూపించేసి ముగించేస్తుంది ఇంకొక ఇరవై నిమిషాలే కదా బ్రీ ఇరవై నిమిషాలలో ఏం చేయాలని నేను చెప్తున్నారు బాగా చేసుకోండి ఈసారి మటుకు నేను నా బాధ్యత అంతేనా నా మీద బారము పోయినట్టే నా హృదయంలో ఉన్న భారము నేను దించేసుకొని పోతున్నాయి ఇక్కడ వచ్చే సంవత్సరానికి మీరు ఎట్లుంటారు నా తెలదు ఎన్ని కార్లు అవుతాయో స్కూటర్లు అవుతాయో నేను చూస్తాను అక్కడ వచ్చేసి పట్టక్కి నీ కారు రావాలా నీది కూడా దేవుడు ఇస్తాడు ఎప్పుడు ఇస్తాడు ఆలోచన అంటేనే ఇచ్చేసిండు అన్నట్టు అర్థమైందా బ్రదర్ ఆలోచన అంటేనే అన్ని పొందిందామని అర్థం నీకు ఆ ఆలోచన వచ్చిందంటే అది ఆల్రెడీ ఉంది ఎక్కడో కేవలం నీ ముందుకు రావాలంతే అర్థమవుతుందా నీ యోచనని నువ్వు పాటించకపోవడం వల్ల నీకు వస్తలేదన్న విషయాన్ని నేను మీకు చూపిస్తున్నా కాబట్టి ఈ ఇవంతా నేను చెప్పేది ఏంటంటే ఖర్చు చేయకముందు ఆలోచించడం ఖర్చు చేయకముందు ఏం చేయాలని చెప్తున్నా పాయింట్ వాక్యపరంగానే చూపిస్తావాసారి వెళ్ళండి ఆదికాండంలోకి మీకు తెలుసు నేను చెప్పే స్టోరీ ఏందో ఇప్పటికే ఊహించండి వచ్చి మీరు ఫస్ట్ ఉండదు నలభై ఒకటవ అధ్యాయం నేను బైబుల్ క్లోజ్ చేస్తున్నా మీరే ఓపెన్ చేయండి ఇంకా ఇంకా నేను చెయ్యాలి మీ బాధ్యత ఇక మీదట మీరు పాటించలేదు ఈ ఆది అధ్యాయం ఒక వ్యక్తికి ఒక ఆలోచన వచ్చింది ఇక్కడ యోచన యోచన అంటే ఆలోచన ఒక తలంపు ఒక ఐడియా ఒక ఐడియా మీ జీవితాన్ని మారుస్తుంది అని ఒక మొబైల్ ఫోన్ వాడు పెట్ట గుర్తుందా ఐడియా ఆ అడ్రస్ లేకుండా పోయింది ఇప్పుడు ఆ ఫోన్ ఐడియా ఇప్పుడు క్లోజ్ అయిపోయింది విఐ కంపెనీ వాడు కొనేసుకున్నాడు వొడా ఫోన్ ఐడియా లేదు ఇప్పుడు ఎందుకదా సార్ నువ్వు పాటించలేదు కాబట్టి ఎంత తేడా ఐడియా వస్తే లాభం నువ్వు పాటించకపోతే ఉండదు ఐడియా అది ఇంకొకడు అభివృద్ధి పొందుకుంటాడు దాన్ని వాడుకుంటాడు అన్నట్టు కాబట్టి చూడండి ఆది కాండము అధ్యాయంలో ఒక మనిషికి ఒక ఐడియా వచ్చింది ఎందుకు వచ్చిందో తెలుసా ఇంకొక మనిషికి ఒక కళ వచ్చింది చదవండా ఇరవై ఐదవ అధ్యాయం వచ్చినాం సారీ ఇరవై ఐదవ వచనం కళ ఒకటే బాగా అర్థం చేసుకోండి ఒకటేసారి నీకు వచ్చేది కళ నేను చెప్తున్నా ఒకటేసారి మీకు వచ్చింది ఈ రోజు ఆలోచన ఒకటేసారి వస్తారు చెప్తాను చూడండి ఆ ఒక్కటి నువ్వు పట్టుకున్న రోజు నుంచే నీ అభివృద్ధి నేను పట్టుకున్నదాన్ని చెప్తున్నా నేను చాలా జాగ్రత్తగా పట్టుకుంటా కొన్ని వదిలేసుకున్నా కాబట్టి కొన్ని చేతారా పోగొట్టుకున్నా కాబట్టి ఇప్పుడు మరీ జాగ్రత్తగా ఉంటున్నా అర్థమవుతుందా ఎందుకంటే ఒక దశలో నిర్లక్ష్యం అందరం నిర్లక్ష్యంగా ఉంటుంది మనం ఒక దశలో అందరం నిర్లక్ష్యంగా ఉంటుంది కానీ ఒక్కసారి రిలీజ్ అయిపోయింది ఈ వాక్యం నీ జీవితంలోకి వచ్చేసింది వచ్చినాక నువ్వు నిర్లక్ష్యంగా ఉంటే ఈసారి ఎవరు అనడానికి వీళ్ళదు ఈసారి నిన్ను నువ్వే బ్లేమ్ చేసుకోవాలా చూడు ఒక్కటే కళ వచ్చింది ఫరోక్ రాజు అయినా రాజుకి ఒకటే కళ వచ్చింది ఆ కళ నుంచి యోచన వచ్చింది ఈ మనిషికి ఎవరికి యోస్థిక్ చదవండి ఇప్పుడు దేవుడు చూడండి దేవుడు తాను చేయబోచున్నది ఫరుకు తెలియజేసాను దేవుడు ఏమి చేసి ఏమైనా గానీ దేవుడు చేస్తాడు కరువు తీసుకురావడం కూడా దేవుని బాధ్యతని అభివృద్ధి తీసుకురావడం కూడా దేవుని బాధ్యతని ఇప్పుడు చదువు ఏడు మంచి ఆవులు ఏడు సంవత్సరం చూడండి ఆవు అంటే సంవత్సరానికి సాదృశ్యం అని చెప్తాను కదా ఒక ఆవు అంటే ఒక సంవత్సరం సాదృశం అంటే ఏడు సంవత్సరాలు ఏడు సంవత్సరం మీకు సమృద్ధి అవి మీ లైఫ్ లో మీరు పోగొట్టుకున్నారు అవి ఒకప్పుడు ఉండే సమృద్ధి నేను చెప్తున్నాను నా లైఫ్ లో కూడా నేను సంపాదించి అంటే నేను ఇప్పుడుగా చెప్తున్నా దగ్గర దగ్గర ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల స్టోరీ చెప్తున్నాను నేను బహు తక్కువ నా జీతం కానీ నేను చాలా జాగ్రత్తగా నేను కోమటోన్ లాగానే ప్రవర్తించటాను కొన్ని విషయాలలో కానీ దేవుని సేవకు వస్తే మటుకు నేను రాజులాగానే ప్రవర్తిస్తాను ఈ లోకాతీతమైన విషయాలలో కోమటోన్ లాగా కానీ దేవుని విషయాలకు వస్తే నేను ఆడంబరంగా ఉంటా దేవుని సేవ కొరకు ఆడంబరంగా కానీ ఈ లోకాతీతమైన విషయాలకు వస్తే పక్క కోమటోని నేను కోమటోన్ కూడా నాకు మ్యాచ్ కారం మళ్ళా సరి కొసారి చేస్తాను కానీ మళ్ళీ కుటుంబంలో ఉన్నాను పిల్లలకి మంచి నే ఆహారం అన్ని విషయంలో బాగుంటాను ఎందుకంటే అది మళ్ళీ వాక్యం నెరవేర్ గృహ నిర్వాహకుడు ఉంది ఇందా చెప్పిన వాక్యం తర్వాత పురుషుడు కుటుంబాన్ని పోషించుకున్న వాళ్ళను అది బాధ్యత భర్త బాధ్యత కుటుంబాన్ని పోషించుకోవాల ఏడవద్దు తిట్టుకోవద్దు భర్ భార్యను తిట్టద్దు చూడండి ఇక్కడ ఏముంది చదువు బా ఎన్నో వర్షం ఇరవై ఆరు కొంచెం స్పీడ్ చదవండి ఇప్పుడు ఆ ఏడు మంచి ఆవులు వెన్నులను ఏడు ఆవులు ఏడు వెన్నులు ఏడు సంవత్సరం తర్వాత కళ ఒక్కటే రెండు కలలు ఒకటే బాగా అర్థం చేసుకోండి రెండో కాలాలు ఒకటే వాక్యం ఎక్కడ యోగ గ్రంథంలో ఉంది నా జ్ఞాపకానికి వస్తలే దేవుడు అంట రెండు సార్లు మాట్లాడినా మనుషులు వింటలేరంట యోగలుంది యోగలోనే ఉంది యోగ గ్రంథం దేవుడు రెండు సార్లు మాట్లాడినా మనుషులు వింటలేరంట అర్థమవుతుందా రెండు సార్లు మీకు చెప్పిన దేవుడు మీరు వినలే మూడోసారి ఏం చేస్తాడు చెప్పండి లైట్ తీసుకుంటాడు నేను చెప్పిన నా బాధ్యత చెప్పడం రెండు సార్లు అయిపోయింది మూడోసారి నీ బాధ్యత నువ్వు ఏం చేసుకుంటా చేసుకో వినలేదు కాబట్టి కష్టం వింటే లాభం అంతే తేడా చూడండి ఇప్పుడు ఏముందేడా వాటి తర్వాత చిక్కిపోయినా వికారమై పైకి వచ్చిన ఏడు ఆవులు ఏడు సంవత్సరములు తూర్పు గాలి చేత చెడిపోయి ఏడు పీల వెన్నలు సన్నగా అయిపోయినాయి అవి ఏం లేవు విత్తనం లొట్టయ్య అన్నట్టు పీల వెన్నెలు వెన్నులు కరువుల కరువుగల ఏడు సంవత్సరం చూడండి ఏడు సంవత్సరంలో అభివృద్ధి ఏడు సంవత్సరములు వర్షాకాలం ఏడు సంవత్సరంలో సమృద్ధి ఏడు సంవత్సరంలో కష్టకాలం శ్రమల కాలం కొరత కాలం బాగా అర్థం చేసుకోండి ఏడు సంవత్సరంలో నీకు సమృద్ధి ఏడు సంవత్సరంలో కష్టకాలం నువ్వేం చేయాలి ఇప్పుడు ఒక ఆలోచన ఒక యోచన బాగా అర్థం చేసుకోండి ఏడు సమృద్ధిగా ఉన్న కాలంలో నువ్వు ఏం చేసినావు పండగలు చేసుకున్నావు దాచిపెట్టుకున్నావా దాచిపెట్టుకోలే ఎప్పుడో వస్తుంది శ్రమల కాలం అని లైట్ తీసుకున్నావు వచ్చే వచ్చే శ్రమలు శ్రమలు ఏం జరిగాయి అందరు కొట్టుకొని పోరు శ్రమలకి ఆ శ్రమల అమావతంగా మన ఎన్నిసార్లు మీకు వాక్యం చూపించినా దేవుని యొక్క శిక్ష అట్లా నీకు సమృద్ధి ఇచ్చినప్పుడు నువ్వు దాన్ని గ్రహించలే దేవుని యొక్క కార్యాలని గ్రహించే ఆత్మ వివేచన నీకు ఉండాలా ఈ కళ్ళు ఇది దేవుని వలన కలిగింది అన్న కన్నులు నీకు ఎప్పుడు వస్తాయి పాటిస్తే వస్తాయి అట్లా కన్నులతో చూడగలిగితే చూడగలరు లేకపోతే ఎప్పటికి చూడలేదు ఈ విషయాలు ఎప్పుడు నీకు అర్థం కావు కాబట్టి ఇప్పుడు చూడండి ఈ ఆలోచన ఒక కళ నుంచి వచ్చింది ఏం చూడండి అది ఇప్పుడు నేను ఇప్పుడు చూడండి కళ కళ ఒకటే యోచన ఒకటే బాగా తెలుసుకోండి నీకు వచ్చిన కళ ఒకటే ఆ కళని ఇప్పుడు నువ్వు పాటించాలంటే నీకు కావాల్సిన ఐడియా ఆ ఐడియా ఇప్పుడు చెప్తాను చూడండి చదవాడు దేవుడు తాను చేయబోచున్నవి కొరకు చూపించను ఇదిగోగు దేశం అంతటను సమృద్ధి సమృద్ధిగా పండ్లు పండ్లు ఏడు సంవత్సరం పంట పండు ఏడు సంవత్సరము వచ్చుచున్నవి రాబోది ఎంత వచ్చుచున్నవి అంటే ఇప్పుడు రాబోతున్నాయి మీ లైఫ్ లో మీ లైఫ్ లో మీ జీవితంలో ఏడు సంవత్సరములు పంట రాబోతున్నది సమృద్ధిగా రాబోతున్నాయి ఇప్పుడు మీరు ఏం జలో ఊహించుకోండి తర్వాత వచ్చేదానికి నేను బద్యుని కాదు ఎవరు బద్యుడు దేవుడు కూడా బద్యుడు కాదు దేవుడు ఇప్పుడు రాబోయే ఏడు సంవత్సరాలు నీకు సమృద్ధి దాని తర్వాత నీకు కష్టాలు మళ్ళీ ఏడు సంవత్సరాలు అంటే 14 సంవత్సరాలు స్టోరీ ఇది ఫస్ట్ ఏడు సంవత్సరాలు నీకు సమృద్ధి ఇస్తాడు దేవుడు మంచి ఆరోగ్యము మంచి సమృద్ధి ధనము అన్ని ఇస్తాడు ఏడు సంవత్సరాలు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోడు ఏడు ఏడు సంవత్సరాలు దాని తర్వాత ఏడు సంవత్సరాలు కరువు కాలం ఇప్పుడు ఐడియా ఇప్పుడు ఐడియా బాగా వినండి యోచన ఎట్లా పాటించాలో అక్కడ ఉంది సొల్యూషన్ అక్కడే ఉంది జవాబు అది చూపించాక నేను ఇక్కడికి వెళ్ళిపోతాను ఇంకా చెప్పండి వచ్చును అంతా ఏడు సంవత్సరాలు మర్చిపోతారు వచ్చిన లాభం అంతా మర్చిపోతారు కష్టాలలో వచ్చిన బాధ అదే కష్టం ఉన్నప్పుడు సమృద్ధిగా ఉన్న దినాల జ్ఞాపకానికి రావట్టుంది వాక్యం ప్రభు అప్పుడు నన్ను ఆశ్రయించిన ప్రభు అని కూడా గుర్తు చేసుకుంటా ఎవరు గుర్తు చేసుకోండి చెప్తున్నా అప్పుడే బాగుండే అప్పుడు దేవుడని బాగా ఆశ్రించండి మళ్ళీ ఇప్పుడు ఎందుకు పరిస్థితి ఒక స్త్రీ అన్నది అట్లా ఎవరేమి రూతు అత్త నయోమి అంది నయోమి అన్నది నయోమి అన్నది అట్లా కదా మొదట్లో బాగుండే ఇప్పుడు నా పరిస్థితి అన్యాయం ఉంది అన్నది మొత్తం మొత్తం బాగుట్టుకుని వస్తున్నా ఇప్పుడు చదువు ముఫై చెప్ ముప్పై రాబో రాబో మంచి సంవత్సరంలో ఏడు సంవత్సరాలు దొరుకు ఆహారం అంతయు సమకూర్చి సమకూర్చి ధాన్యము అప్పగించి ఆయా పట్నం ఆహారం కొరకై భద్రం చేయను భద్రం చేయవలను ఇంకా చేత లేదు ఉంది అక్కడ ఆయా పట్టణంలో ముప్పై రోజు రాబో ఈ మంచి సంవత్సరంలోహారం అంత సమకూర్చి ఆ ధాన్యము అప్పగించి ఆయా పట్టణంలో ఆహారం చేయడం కరో చేత ఈ దేశము నశించుకోకుండా ఆహారము ఐదు సంవత్సరంలో ఏడింటికి అయితే ఏడింటికి బాగా అర్థం చేసుకోండి అక్కడ ఉంది యోచన ఏడింటికి అంటే ఎంత మన చదువు ఏడు తర్వాత చదువు ఈ మాట సేవకుల దృష్టికి అతను తన సేవకులను చూసి చూడండి ఆలోచనలు ఇచ్చే మనుషులు ఉన్నారు ఐ రోజుల సేవలో ఎవరు చెప్తుండ్రు అన్నారు అన్యుడు చెప్తున్నారు దేవుని బిడ్డల గురించి దేవుని బిడ్డలు ఆలోచనలు ఇచ్చేవాళ్ళు అంట వచ్చే కష్టకాలంలో మీరు ఎట్లా బ్రతకాలని ఆలోచనలు ఇచ్చేవాళ్ళు దేవుని బిడ్డలు ఇప్పుడు ఏమున్నారు ఆలోచనలు చెప్పండి ఎందుకు నాకు అది దొరకలేదు ఆ వాక్యం చదువు చదువు అది పోయింది నేను దాని కొరకే వెతుకు ఇంగ్లీష్లో థర్టీ ఫైవ్ ఉంది అందుకు నేను ఇంగ్లీష్ చూసి నేను అందుకే వదల నేను నేను ఎట్లా వదిలేను నాకు దొరకలేదు కాబట్టి మిమ్మల్ని వదిలేసి పంపిణింది కదా పర్లేదు బా నేను అనేది ఏంటంటే మన కండ్లకి దొరకాలా ఆ వాక్యం నేను చెప్పే సీక్రెట్ ఏంటంటే ఇప్పుడు అక్కడ ఎంతుంది ఐదవ భాగం నీకు వచ్చిన ఏడు సంవత్సరాలలో ఐదవ భాగంని జమ చేసుకోమన్నాడు అయితే ఇప్పుడు నేను మీకు అందరికి ఒక లెక్క ఇస్తున్నాను ఎంతమంది మ్యాథమెటిక్స్ లో ఫస్ట్ ఉన్నారో ఇప్పుడు నాకు చెప్పండి ఫైవ్ కాదు ఫిఫ్త్ పార్ట్ ఇంగ్లీష్ లో ఉంది అక్కడ ఫిఫ్త్ భాగం ఫిఫ్త్ శాతం కాదు శాతం అంటే పర్సంటేజ్ భాగం ఐదవ భాగం ని నువ్వు జమ చేసుకోవాలా అంటే జాగ్రత్త పరచుకోవాల నీకు వచ్చే ఏడు సంవత్సరాలలో నీ సంపాదనంతా ఐదు భాగం ఐదు ఐదవ భాగం ఐదు భాగం కదా ఐదవ భాగం ఐదవ భాగంని జమ చేసుకుంటే వచ్చే కష్టాల కాలంలో అది నీకు సమృద్ధిగా సహాయపడుతుంది అంట ఇప్పుడు ఏంటంటే మన బాధ్యత ఇప్పుడు నేను మీకు అప్ప చెప్తున్నా మీరు లెక్క చేసుకోండి ఐదవ భాగం అంటే ఎంత దానికి టెన్త్ క్లాస్ పిల్లలు ఉంటే బాగుండేది ఇక్కడ నువ్వు టెన్త్ క్లాసా ఎయిత్ క్లాస్ బంద్ చేసినావు 10 కాదు కాదు అంటే యాభై కదా అది పది రూపాయల ఐదు అంటే యాభై శాతం ఐదవ భాగం ఐదవ భాగం జమ చేసుకోవాలా తక్కింది ఖర్చు పెట్టుకోవాలా నాకు కూడా లెక్కలు రాదు నేను నేర్చుకున్నా ఈ మధ్య ఎందుకంటే ఈ వాక్యం మీకు చెప్పాలా కదా అందుకు నేను నేర్చుకుని వచ్చిన లెక్క సరే ఐదవ భాగం అంటే ఇప్పుడు నేను చెప్తున్నా సరే మీరు ఎట్లా చెప్తున్నారు కాబట్టి నేనే చెప్పేస్తాయి కరెక్ట్ ఎవరికో ఒకరికైతే జవాబు దొరుకుతుంది ఫస్ట్ అయితే నాకు వచ్చింది తర్వాత ఆయనకు వచ్చింది జవాబు మీరు వినలే మీ బా తప్ప అయితే ఇప్పుడు బాగా అర్థం చేసుకోండి మీకు అభివృద్ధి కావాలంటే మీ జీవితంలో ఏం చేయాలా అంటే వచ్చిన రాబడిలో ఇరవై శాతము ఫస్ట్ సేవ్ చేయాల ఇది ఎవ్వరు చేయరు నేను చెప్తున్నా మీరు ఎవ్వరు చేయరు నేను మా భార్యకి చెప్పకుండా చేస్తాను ఇప్పుడు కాదు ఎన్నో సంవత్సరాలను చేస్తున్నా మా పాప అమెరికాకి పోయింది మీకు తెలుసు కదా మా పాప అమెరికాకు పోయింది పోయి మొన్న మొన్న పోయినట్టుంది అప్పుడే కోర్సు కూడా అయిపోయింది ఉద్యోగం కూడా స్టార్ట్ అయిపోయింది ఉద్యోగం కూడా చేస్తుంది ఉద్యోగం చేయబట్టి కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక నెల అయితుంది ఇక కొత్త జీతం కూడా ఎత్తుకుంటుందని ఐ మీన్ పంపడానికి నాకు దగ్గర దగ్గర పదిహేను లక్షలు ఖర్చాయి నా జేబులకే తర్వాత బ్యాంక్ లోన్ కూడా తీసుకున్నాం నేను ఒకటి ఆశ్చర్యం మీరు చెప్పాల మీరు పోతే మీకు ఎవ్వరివాడు బ్యాంక్ లోన్ నేను చెప్తున్నా మీరు ఎవరిపైనా మీ బ్యాంక్ లోన్స్ ఇవ్వరు మా పాప చదువుకి ఇరవై లక్షలు ఇచ్చారు బ్యాంక్ లోన్ లోన్ ఆ ఇరవై ఎనిమిది లక్షలలో ఇరవై రెండు లక్షలే ఖర్చు పెట్టింది ఆమె అర్థం అవుతుందా చాలా నాలాగనే చాలా కోవిటీ టైప్ ఆ నెట్ చాలా జాగ్రత్తగా ఖర్చు పెడుతుంది ఆ ట్రైన్ చేసుకోవాలి కదా పక్కదు కదా మీరు కూడా ట్రైన్ చేయండి మీ పిల్లల్ని బాధ్యత అది బాధ్యత నేను అనుకుంటే బహుశా ఒక రెండు సంవత్సరాలనే ఆమె అప్పు తీర్చేసుకుంటుంది ఆమె జీతం ఆ లెవెల్లో ఉంది ఆమె జీతం నేను ఎందుకు చెప్తున్నానంటే మీకు ఇది డబ్బు కాదు ముఖ్యం ఈ యోచన ఉంది చూసినావా దాన్ని నువ్వు పాటించడంలో ఉంది నేను పాటించి రుజు రుజువు చూపించగలుగుతున్నాను ఇది జీవంగల దేవుని వాక్యం ఇది నా కాల్ నా టైంలో నెరవేరింది మీరు కూడా నెరవేర్తే వచ్చే సంవత్సరం మీ జీవితాలు ఇట్లు ఉండకపోవచ్చు ఇంకో రెండు సంవత్సరాల మీరు ఇట్లు ఉండకపోవచ్చు మీకు సొంత ఇండ్లు ఉండాలా ఉండాలా లేదా ఆ నీళ్లు పొందుకుంటున్నా మరి మీరు ఎందుకు పొందుకోవద్దు జీవంగల దేవుని వాక్యం నీకు ఉన్నప్పుడు యోసేపు అనాథలాగా పోయినా దేశంలో ఉత్త చెల్లితో పోయినా దేశంలో ప్రైమ్ మినిస్టర్ అయిందా లేదా రాజులాగా అయినా లేదా రాజు తర్వాత రాజే కదా ఆంధర్ ఇక్కడ రా అంటే అక్కడ రా లేదా ప్రతి మాట విన్నరా లేదా ధని కూడా ఇప్పిండ లేదా పెద్ద అంతఃపురం ఇచ్చిరా లేదా కష్టాన్ని అనుభవించింది దాని తర్వాత విపరీతమైన సుఖాన్ని అనుభవించింది సుఖంలో మర్చిపోలే కష్టాన్ని అది నేను చెప్పే పాయింట్ తన అన్నలు వస్తే కూడా ఆదరించండు ప్రత్యోగాన్ని ఆదరించండు ఆయన లేకపోతే ఐగుప్తి దేశం సర్వనాశనం అయిపోయాడు నామరూపాలు లేకుండా ఈరోజు మనుషులు ఉండకెట్టాలి ఐగుప్తులు వ్యక్తులు ఉండక పెట్టలు ఈరోజు ఆ కాలం చేసుకుంటాయి కాబట్టి మొదటి పాయింట్ ఏం తెలుసా నీకు వచ్చిన సంపాదన అంతట్లో ఇరవై భాగం ఇరవై శాతము మీరు సేవ్ చేసుకోవడం నేర్చుకోండి డబ్బులు రాగానే ఫస్ట్ తీసి ఇది నేను చెప్తున్నాను మీకు సీక్రెట్ నేను పాటిస్తా చెప్తున్నాను డబ్బులు రాంగనే ఏం చేస్తారు తెలుసా మీరు పోయి టక్క టక్ అన్నీ కొనేస్తారు అది తప్పు ఎందుకు తెలుసా ఇది దేవుని డబ్బు నీది కాదు నేను నేను చాలా ఒత్తి ఒత్తి చెప్తున్నా నేను అందుకే డబ్బు మీద ఎక్కువ వ్యామోహం పెట్టనే పెట్టాను దాని అంతా నిర్లక్ష్యంగా చూస్తే నేను కానీ వ్యధ ఖర్చు పెట్టాను ఇది దేవుని డబ్బు నాకు నెల ఎండుగానే దేవుడు ఇచ్చిండా ఎక్కడెక్కడికెళ్ళి వస్తే నాకు చెక్స్ సంపద తెలుసు ఎక్కడెక్కడికి వెళ్ళి వస్తాయి నాకు డబ్బులు ఒకటే జీతంలోకి వెళ్ళారు రకరకాల పనులు చేస్తా రకరకాల పనులు చేస్తాం కాబట్టి రకరకాల స్థలాలకు వెళ్ళి నాకు చెక్కులు వస్తూ ఉంటాయి అట్లా ఆ చెక్కులు ఏం చేసినట్టే దేవుని సేవకు తీస్తానని మీకు తెలుసు నేను దశమభాగం కంటే ఎక్కువ ఖర్చు పెడతాను మీరు కనీసం దశమభాగం ఖర్చు పెట్టుకోండి దేవునికి ఏం చేస్తారు వచ్చిన డబ్బులో ముందు మీరు ఏం చేస్తారు దశమభాగం తీస్తారా ఎందుకు తీస్తారని నేను చెప్పినా లాక్డౌన్లో ఎందుకు తీయాలని చెప్పినా మీరు దశమ భాగము దేవునికి సమర్పించినప్పుడు ఏమవుతుంది తెలుసా మీ తక్కిన తొంభై భాగంలను దేవుడు ఆశ్రయిస్తాడు ఈ సీక్రెట్ ఎవ్వరికి తెలియదు ఏ పాస్త చెప్పడు నాకు తెలుసు ఎందుకు ఇవ్వాలంటే బైబుల్ వాక్యం చెప్తుంది ప్రజలు అంటాడు అరే పిచ్చోడా ఎందుకు చెప్పింది కూడా అర్థం కావాలి అప్పుడు నువ్వు ఆశతో ఇస్తావు అవుదో పది పాశాలు ఇస్తున్నానని దేవుని సేవ పది భాగంలు దేవుడు నీ సంపాదనలు నీ నీ అంతట్లో నీ కుటుంబంలో నీ పెద్ద కుమారుణ్ణి దేవుని సేవకు సమర్పిస్తే తక్కిన పిల్లల్ని దేవుడు ఆశ్రయిస్తాడు ఈ సీక్రెట్ నీకు అర్థం కావాలి అర్థం అవుతుందా నీ సంపాదించిన పంట పది భాగంలో దేవుని సేవకు సమర్పించిన అనుకో తగ్గిన పంట దేవుడు కాపాడుతాడు అది మంచి విలువ కమ్ముడు పోతుంది ఇది నువ్వు సేవ మనుషులకి దశంప భాగం అంటే వాడు మొన్న వచ్చి ఇగో వీళ్ళందరూ వచ్చి దశభాగాలు ఎత్తుకుంటున్నారు అక్కడ సరిపోలేదు కాబట్టి మన దగ్గరకు వచ్చి రసే ఒక అన్ని నువ్వు చెప్పలేదు ఎప్పుడు మేము మొన్న పోయినప్పుడు తిట్టి మమ్మల్ని వచ్చి ఫాస్టర్స్ బ్యాచ్ దశంభోగం సరిపోలేదు కాబట్టి వాళ్ళ చర్చిలో మందిరకొచ్చారు అని నేరాలు మొప్పిండు మన మీద ఎవడిచ్చిండే అవకాశం వాటికి నువ్వే సేవకునివి నువ్వు దశాభాగాల మీద ఆధారపడుతున్నావా సేవకులకి తెలియదు తీసుకుంటున్నారో అది శాపమునుంది వాక్యం కేవలం లేవి గోత్రీకుల కొరికే ఇచ్చాడు దేవుడు దశమ భాగం నీ కొరకు నా కొరకు అది మనం ఎప్పుడైనా చెప్పినా మా దశ గురించి ఇక్కడ నేను ఏ స్థలంలో చెప్పాలి వాక్యం నువ్వు ఇచ్చుకుంటే నీ బాధ్యత నీ ఇష్టం అది నువ్వు హృదయాసానికి ఇచ్చుకుంటున్నావు నేను ఎవ్వడు మీ సేవకులం ఎవ్వరము కానుక వాడం మీది అవన్నీ తీసుకోపోయి ఆడ ఊర్ల సేవలను నడిపిస్తాం మేము అడు జాతుల వాళ్ళకి కొండ తెగల వారికి వాళ్ళకి వాళ్ళకి మందులు కొనుకొని పోతాము ఆహారం కొనుక్కొని వాళ్ళ మీద ఖర్చు పెడతాం మేము और पैसा दिना चपात तिटा नीपर यह रोजे चपात तिट ना आसक्ति ले आसक्ति दाने का बर तेन बकानेक चपात तिं बकावाल मे काने मनुष्य रोटे वाले जीवन वक्यंगे आत्मीयशि ने अर्थे दीवनी वक वाला मनम जीवितब विषय बर्थी नी राड़े अंत ఫస్ట్ ను చేయాల్సిన పని ఏం తెలుసా దేవునికి ఎంత ఇస్తావో నీ ఇష్టం అది నేను దశభాగం ఎప్పుడు చెప్పలేదు అది పాత నిబంధన విధానము క్రొత్త నిబంధనలు కొంతమంది పాటిస్తారు పాటించుకోండి నేను ఎవరికి తీర్పాన్ని కాదు ఎందుకంటే ఆ రోజే తెలుస్తుంది దేవుడు వచ్చినాక కానీ నువ్వు ఇచ్చుకోవాలనుకుంటే దేవుని సేవకి ఇచ్చుకో కానీ నీకు ఫస్ట్ సంపాదనలో ఇరవై శాతం బ్యాంకులైనా చేసుకోండి ఎక్కడనైనా సేవ్ చేసుకోండి ప్రతి నెల నేను ఎంత చేస్తుంటే తెలుసా ముప్పై శాతం నలభై శాతం కూడా చేసినా చెప్పకుండా అట్లా చేయబట్టి నేను మా పాపను చదివేయగలిగిన మీకు చెప్తున్న విషయం అట్లా చేయబట్టి నేను అనేకమైన వాళ్ళకి అవసరాలన్నింటి వాళ్ళకి మంచి చదువులు చదివేయగలిగినాను వాళ్ళకి కావాల్సిన వస్తువులు అన్ని కనిపించగలిగిన తండ్రి బాధ్యత పిల్లల పట్ల నువ్వు నెరవేర్చాల మా నాయన చనిపోయటానికి మేమంతా చదువుకున్నాం మా లాస్ట్ తమ్ముడు ఒకడుండే మా నాయన చనిపోయాడు మా అన్న సరిగా చదువుకోలే సరిగా ఉద్యోగాలు లేవైనా బిజినెస్లో అంతా కొలాబ్స్ అయిపోయింది ఆయన సంపాదన లేదు పాపం మంచోడు చాలా కానీ సంపాదన లేదు పెద్దోడి ఇంటికి కానీ నాకు తర్వాత ముగ్గురు తమ్ముళ్ళు ఉన్నారు అలా ముగ్గురు తమ్ముళ్ళ బాధ్యత నేను తీసుకోవాల్సి వచ్చింది నాకు వచ్చేటిది చాలా తక్కువ జీతం నాకు చాలా తక్కువ జీతం ఆ తక్కువ జీతంలోనే ముగ్గురు తమ్ముళ్ళకి సపోర్ట్ చేసిన నేను చదువులకి ఒక తమ్ముని ఢిల్లీలో పెట్టి ఇంకో తమ్ముని ఇక్కడ చదివిపించిన ఇంకా లాస్ట్ వాళ్ళకి ఇష్టపడికి దుఃఖంలో ఉన్నాడు నాకు ఆస్ట్రేలియాకు పోవాలా అక్కడ పోయి నేను ఆశ ఉంది నాకు అన్నాడు కానీ పదిహేను లక్షలు ఆయనకు కావాలా చదువుకోండి ఇరవై సంవత్సరాల స్టోరీ మీకు చెప్తున్న ఎక్కువ నేను పదిహేను సంవత్సరాల క్రితం అన్న సాయం లేడు ఇంటికి పెద్ద కానీ ఇంకా అందరం కూర్చున్నాం అమ్మ ఉంది అన్నదమ్ములు అందరం ఉన్నాం ఏడుస్తున్నాడు ఎవ్వడు నాకు సాయం చేస్తాడు డాడీ ఉంటే నా పరిస్థితి ఎట్టు అని ఏడుస్తున్నాడు ఆయనకు వచ్చింది సీట్ వచ్చింది అక్కడ ఆస్ట్రేలియాలో సీట్ వచ్చింది కానీ పైసలు లేవు ఇంటిని బ్యాంకుకి అటాచ్ చేసామంటే ఆ బ్యాంక్ ఆ ఇల్లు మా ఫాదర్ పేర్ మీద ఉంది దాన్ని ట్రాన్స్ఫర్ చేయాలంటే డెబ్బై వేలు అడిగిన రివాలి ఇంకా తతంగం చాలా ఉంది ఏదేమో త్వరగా వెళ్ళిపోవాలి ఏం చేయాలా అప్పటికే నేను ఇల్లు కొనుక్కున్నాను చెప్తున్నాను మీకు అప్పటికే నేను ఇల్లు కొని ఉన్నాను ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో ఆ ఇల్లు బ్యాంకు అటాచ్ చేసి ఆ ఇంటి మీద లోన్ తీసుకుని మా తమ్ముడిని పంపించేసిన ఆస్ట్రేలియా నెలకి నాకు అప్పటికి ఎంత ఆ రోజున ఇరవై సంవత్సరాల క్రితము నేను మూడు వేల రూపాయలు ఏమో ఓన్లీ ఇంట్రెస్ట్ కట్టేట్ పదిహేను లక్షలు ఏమో చదివి మంచి సెటిల్ అయిండు మంచి సెటిల్ అయిండు దాంతా అప్పు తీర్చేసుకున్నాడు పెళ్ళి అయిపోయింది ఇద్దరు పిల్లలు నేను పెద్ద ఇల్లు కొనుక్కున్నాడు చాలా పెద్ద ఇల్లు కొనుక్కున్నాడు ఫైవ్ హండ్రెడ్ యార్డ్స్ లో ఇండిపెండెంట్ హౌస్ జుట్టు గార్డెన్ ఫోటోలు తీసి పంపించండు చూడండి నేను నేను మీకు ఒక విషయం ఎన్నిసార్లు జ్ఞాపకం చేస్తున్నాను నీ యోచన చాలా ప్రాముఖ్యమైంది తండ్రి లేడు కాబట్టి తమ్ముడు చదువుకోకుండా ఉండాలన్నా మా భార్య నాకు చాలా సపోర్ట్ చేసింది మా అమ్మకి హార్ట్అటాక్ వస్తే లక్ష ఇరవై వేల రూపాయలు ఎవ్వరు సాయం లేరు నా దగ్గర ఉండే నేను ఎట్లా చేయగలిగిన చెప్పండి ఎట్లా చేయగలిగిన చెప్పండి వాక్యాన్ని ఎట్లా నిర్వర్తించుకోవాల నీ జీవితంలో నేను చెప్తున్నా మీకు హాస్పిటల్లో ఒక డాక్టర్ ఉన్నాడు ఆ డాక్టర్ని నేనే చదివించిన ఎప్పుడు ఆయన స్టూడెంట్ డేస్లో ఆయనకి సీట్ రాలే యూనివర్సిటీలో అప్పుడు నాకు హక్కు ఉండే ఇచ్చే హక్కు ఆయనకు అప్పుడు సీట్ ఇచ్చింటి ఆయన రెండు సంవత్సరాల తర్వాత ఉద్యోగం సంపాదించుకున్నాడు ఈ రోజు నిమ్స్ హాస్పిటల్లో పెద్ద డాక్టర్ ఆయన చెప్తే ఓడన వింటాడు మా అమ్మకి హార్ట్అాక్ వచ్చినప్పుడు ఆయన దగ్గరుండి మొత్తం హెల్ప్ చేసిండ మా అన్నకి మీ దగ్గరుండి హెల్ప్ చేసి మన బ్రదర్ సిస్టర్స్ ఎంతమందికి హెల్ప్ చేసిండో అక్కడ చాలా మందికి హెల్ప్ చేసిండు ఆయన దేవుడు ముందుగానే జమ చేసి పెడతాడు నీకు యోచన ఉంటే చాలు నువ్వు అనుకున్నావా మీ పిల్లగానికి నేను సీట్ ఇస్తే మీరు ఒకరోజు నాకే సాయం చేస్తానని నువ్వు అనుకోలేదు కదా అట్లా ఎంతో మందికి ఉచితంగా పైసలు తీసుకోకుండా నేను సేవ చేసిన సాయంత్న వాళ్ళందరూ ఈరోజు కృతజ్ఞత భావంతో ఎంతగానో డబ్బులు పంపిస్తూ నాకు కానీ మీకు తెలుసు నేను ఒకటే చెప్పి తింటా నువ్వు నాకు లక్ష రూపాయలు ఇచ్చిన నేను ఒకటే చెప్పి నేను బిర్యానీ తింటాను అనుకుంటున్నారా మీరు మీకు ఇప్పుడు అర్థం కావాలా డబ్బు అంటే ఏందే ఎందుకు ఎవరిదైనా డబ్బు ఉంటుంది అర్థమైంది ఇప్పుడు ఎవరి దగ్గర ఎందుకు డబ్బు ఉంటది దేవుడు ఎందుకు డబ్బు ఇస్తాడు తెలుసు వీడికి యథార్థంగా వీడు ఈ డబ్బుని వాడగలడు అర్థమైతుందా బ్రదర్ యథార్థంగా డబ్బుని వీడు వాడగలడు అందుకే వీడికి నేను దేవుడి విషయం బయలుపరిచిన నాకు ఒక రెండు మూడు వారాల ఈ సంవత్సరం నుంచి సమృద్ధిగా డబ్బిస్తున్నాడు కరెక్ట్ ఇస్తాడు ఈ వాక్యం ప్రకారమే కానీ దేవుని సేవకులు ఎవడైతే యథార్థంగా సేవ చేస్తాడో వానికి విపరీతంగా డబ్బులు ఇస్తాడు యదార్థంగా ఉండరు చూసినరా వాళ్ళకి ఇవ్వడు మీకు అర్థమవుతుందా ఇప్పుడు ఇప్పుడు మీకు ఇందాక బ్రదర్ చెప్పిన బాధ్యత కూడా మీ అంతటా మీరు సేవ చేసుకో మీరు మాకు ఏమొద్దు మీ కానుకలు కానీ నేను మీకు సీక్రెట్ చెప్తున్నా మీరు కానుకలు విత్తనం అనేది సేవలో నాటకపోతే మీకు ఫలం రాదు అర్థమవుతుందా దేవుని సేవ విధానం ఇది విధేయత వాక్యం విధేయత మీ కానుకలని మంచి స్థలంలో నాటకపోతే మీకు ఫలం రాదు నేను చెప్తున్నా తర్వాత మీరు ఎంత ఏడ్చుకున్నా ఫైదా లేదు అర్థమవుతుందా జాగ్రత్తగా ఆలోచించండి ఎక్కడ మీరు విత్తనాలు నాటాలా రాళ్ల మీద నాటరు కదా బండ మీద వేస్తారు ఎవరన్నా విత్తనాలు మంచి నెలలు నాటాలా నువ్వు కాబట్టి మీరు చూసుకోండి మీ సేవ ఎక్కడుంది మంచి సేవా స్థలంలో పోయి విత్తనం నాటండి అనాథ ఆశ్రమంలో పోయి నాటండి విధరాలు ఉండే ఆశ్రమంలో నాటండి పాపం వాళ్ళకు ఆహారం లేదు ఎన్నో సంవత్సరాల నుంచి సంతోషం లేదు అక్కడ పోయి నాటండి వాళ్ళకు ఆహారం పెట్టండి దాని తర్వాత నన్ను అడగండి అన్నాడు మా మలాకి గ్రంథంలో అప్పుడు నన్ను అడగండి అప్పుడు నన్ను వచ్చి అన్నాడు మీరు ఇవన్నీ పాటించకుండా ప్రభా ప్రభ్వా ప్రభా అంటే ఏమి నేను చెప్తున్నా ఏమి ఇవ్వడు మీ సో నేను ఎందుకు ఇంత దీర్ఘంగా వాటిన్నింటినీ మీకు చూపిస్తున్నాను అంటే ఆ బాలం నాకు చాలా కాలం నుంచి ఉంది కానీ మీరు అప్పటి వరకు ఇంకా సిద్ధపడలేదు అందుకు నేను ఈరోజు చెప్పేసిన ఇప్పుడు మీరు సిద్ధపడిన అనుకుంటున్నాను ఇప్పుడు మీరు అంతా సిద్ధపడిననుకుంటున్నా ఇప్పటి నుంచి మీరు పాటించండి అర్థమవుతుందా డబ్బులు వచ్చినప్పుడు ప్రభా దీన్ని బట్టి నీకు ఎంతో వదనాలైనా ఇది నువ్వు ఇచ్చిన ఇది నీ డబ్బు అని స్టార్ట్ చేయండి ప్రార్థన నేను కష్టపడి సంపాదించుకున్నాను అంటే పోయే దాని మీద ఆశ్రయం అర్థమవుతుందా ఈ లోకల్ మాట్లాడతారు నేను కష్టపడి సంపాదించదు ఇది ప్రభు ఇచ్చాడు నీకు కాబట్టి సంతోషంతో అందులో నుంచి దేవుని సేవకు ఫస్ట్ తీస్తారు దాని తర్వాత ఇందాక చెప్పినాను మినిమం ట్వంటీ పర్సెంట్ సేవ్ చేయండి వచ్చిన ప్రతి సంపాదన రోజు కూలి వస్తే రోజుకి నెలకు వస్తే నెలకి వారానికి ఇరవై శాతం పోయి ఏదన్నా బ్యాంకులు వేసుకోండి దాని తర్వాత ఇంకా నేను ఇప్పుడు చెప్పాను ఇంకా చాలా ఉన్నాయి రకరకాల ఎక్కడ సేవింగ్స్ చేసుకోవాలి ఇంతకుముందు చెప్పినా గానీ ఎవరు చేయలేదు నేనైతే చేసిన నేను చెప్పినా చేసినా బ్రదర్స్ వినలే చేయలే కానీ ఎన్నో సంవత్సరాలు దాటిపోయింది దగ్గర దగ్గర పది సంవత్సరాలు దాటిపోయింది చెప్పి కూడా ఇప్పుడు పోయకండి ఇదొక లాస్ట్ అవకాశం అనుకోండి మీరు ఏం చేస్తారు ఈరోజు నేను ఏం చేయాలా ప్రభువా ఎట్లనగా నేను పాటించాలా ఈ ఇరవై భాగాల ఇరవై శాతాన్ని నేను ఎక్కడా సేవ్ చేయాలా జ్ఞానం అనుగ్రహించి ప్రవ్వా చూడండి ఇరవై శాతం నేను బ్యాంక్లో సేవ్ చేసుకుంటావా దేవుని సేవలుగా అడుగుతుంటావా నీ ఇష్టం అది నేను చెప్పాను కానీ నేనైతే సీక్రెట్ చెప్పిన మీకు అక్కడ ఏముంది ఐదవ భాగంని జమ చేసుకోమన్నాడు ఏడు సంవత్సరంలో ఆ ఐదవ భాగం జమ చేసిన దాన్ని ఎనిమిదవ సంవత్సరం నుంచి పంచిపెట్టి మనుషులు ఇప్పుడు నీకు సీక్రెట్ అర్థమైంది నేను చెప్తలేను డైరెక్ట్గా చెప్తలేను మళ్ళీ మీరు నా మీద ఏడ్చుకుంటారు ఎందుకంటే దాదాపు నేను అన్ని చేసిన నాకు రాలేదు దాని మీరు అంటే మీరు విశ్వాసంగా చేయలేదేమో హృదయానుసారంగా చేయలేదేమో నాకు తెలియదు కాబట్టి ఆ సీక్రెట్స్ మీకు బయలుపరచబడ్డాయి 20% పర్సెంట్ అయితే మినిమం ఉందండి బైబుల్లో సేవ్ చేయమని వచ్చిన సంపాదనతో ఇరవై శాతం సేవ్ చేయి సీక్రెట్గా చేస్తావా ఓపెన్గా చేస్తావా నీ ఇష్టం నీ భార్యకి తెలిసి చేస్తావా భర్తకి తెలకూడదు చేస్తావా ఇద్దరు కలిసి చేస్తే మంచిదే కానీ కొన్నిసార్లు కంతులు ఉంటాడు భర్త కంతులది ఉంటుంది భార్య ఎవడేం చేస్తాడు వాక్యం నెరవేర్చాలా కదా మళ్ళీ నువ్వు నెరవేర్చాలా వాక్యం వాక్యాన్ని నెరవేర్చేది నీ బాధ్యత గుత్తగా వినిపోతే కాదు వాక్యాన్ని ప్రాక్టీస్ చేయాలా పాటించే క్రైస్తవులు మనకు అవసరం లేదా వినిపోయే వాళ్ళ అవసరమే లేదు మనకు అర్థమవుతుందా వినిపోయేటోళ్ళు ఏం లాభం ఎన్ని సమస్యలైనా వినిపోతుంటారు యోహాను యాక భక్తులు అద్దంలో చూసుకొని పోయేటోళ్ళంట వీళ్ళంతా వినిపోయే వాళ్ళు కేవలం అద్దంలో మొహం చూసుకుని పోతుంటారంట అరే నీ మొహానికి మురికి ఉందిరా అంటే అద్దం చెప్తుంది మురికి ఉందని మళ్ళీ అద్దానికి రుద్దుకుంటే ఏం అద్దానికి రుద్దుకుంటే పోతుందా మురికి సబ్బు పెట్టుకొని గడుక్కుంటే మురికి పోతుంది ఆ పాటింపు లేదు క్రైస్తవ జీవితంలో పొద్దు ఆదివారం వస్తే అర్థాన్ని తీసుకుంటున్నారు పాస్టర్ చెప్తుంటారా నువ్వు ఇట్టున్నారా అటున్నారా ఇటున్నారా మంచిది పాస్టర్ థ్యాంక్ యూ తిని ఇంటి పోయి పండుకుంటున్నావు అయిపోయింది కాలం ఎన్నిసార్లు అట్లా ఎంతకాలం మనం చూస్తాం కాబట్టి ఇక మీదట పాటించండి అర్థమవుతుందా ఇక్కడ బాగుంది చీమల్లాగా కష్టపడమని కూడా అనేది కష్టపడముందా కష్టపడాలా ఎంతసేపు చూడండి గుడ్డిగా కష్టపడదు మంచి ఆలోచనతో కష్టపడండి ఒక యోచన మీకు అవసరం మంచి ఆలోచనతో కష్టపడితేనే మీకు లాభం బాగా అర్థం చేసుకోండి బిజినెస్ జస్టోర్ల గురించి మాట్లాడుతున్నా ఇంకా ముగించేస్తా బిజినెస్ జస్టోళ్ళు నీకు కాంపిటీషన్ ఉంటుంది ఎందుకంటే వాడు ఎక్కడ వచ్చి కూర్చుంటాడు సైతం నువ్వు ఏ పని చేసినా నీ పక్కన వచ్చి నువ్వు అలా ఆటో డ్రైవర్ అనుకో నీ పక్కన ఇంకొక ఆటో డ్రైవర్ వచ్చి కూర్చుంటాడు వాడు కొట్టే చూస్తుంటాడు కస్టమర్స్ నువ్వేం చేయాలా నేను ఒక ఆటో డ్రైవర్ స్టోరీ విన్నా వాట్సాప్లో వచ్చింది ఈ ఆటో డ్రైవర్ చెన్నైలో మొత్తము చెన్నై అంతా ఈ ఆటో డ్రైవర్ గురించే మాట్లాడుతాడు న్యూస్ పేపర్లలో ఎక్కడ చూసినా కొన్ని వందల మంది ఆటో డ్రైవర్లు అయితే ఈయన ఏం చేసిండు ఆయన ఆటోని మొత్తం డెకరేషన్ చేసిండు ఏమేం చేసిందా సార్ ఆటో లోపల మంచి కుర్చీలు అన్ని చేసేసి అది కూడా అన్ని అన్ని రకాల ఆటోలు లాగానే అదొక ఆటో లోపల ఏం చేసిందా వాళ్ళు చదువుకోని ఒక పుస్తకం లాగా స్టాండ్ పెట్టిండు చాయ్ కపోడ్ పెట్టిండు అన్నం ఇలా టిఫిన్ బాక్స్ కూడా డబ్బా పెట్టిండు దాని వైఫై ఫ్రీ అని పెట్టిండు ఆటోలా వైఫై ఫ్రీ నువ్వు ఆటో కూర్చొని పోయేంత వరకు ఇంటర్నెట్ చూసుకోవచ్చు నీ మొబైల్లో అట్లాంటి వసతులు పెట్టిండు అన్నీ పెట్టిండు నా ఆటో ఎక్కండి రేట్ సేమ్ రేట్ పక్క నుండి ఏమి ఇస్తుండో నువ్వు అదే ఇస్తున్నావు కానీ నీకేమిస్తున్నా నేను వాడు ఇబ్బంది ఇస్తున్నా ఎవరు నేర్ చెప్పు ఇప్పుడు ఈ ట్రిక్స్ ఉపయోగించండి బిజినెస్లో దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారు తెలుసా వాల్యూ అడిషన్ అంట నువ్వు చేసిన బిజినెస్లో కొంత దాన్ని అధికమైన విలువ అని గ్రహించి వాడి క్వాలిటీ కాదు విలువ క్వాలిటీ అంటే నాణ్యత నాణ్యత తెలుగు నాణ్యమైన సేవ చేయండి కానీ వాల్యూ ఎక్కువ పెట్టండి వాడు ఇచ్చే డబ్బుకి వాల్యూ ఎక్కువ ఇవ్వండి ఈ బిజినెస్ బా వాల్యూస్ అవుతుంది అర్థమవుతుందా ఈ విషయం బాధ వాడు అడిగిందా ఇంకొంచెం పక్కా చేసి పెట్టు పని కొంచెం ఇది యాక్చువల్గా ఇది కవర్ లేదు బిజినెస్ డీల్లో బట్ మీ కొరకు నేను ఎక్స్ట్రా ఇస్తున్నా అని చెప్పి ఫినిష్డ్ వాళ్ళే చేస్తారు సార్ ఈ పలాని బ్రదర్ దగ్గరికే బోండి నెక్స్ట్ బిజినెస్ కని చెప్తాడు నీ గురించి చెప్తా ఉంటాడు ఆ ఆటో బోండాడు ఆటో మంచిగా ఉంటుంది అక్కడ బోండి మంచి ఆ బ్రదర్ బాగా సేవ నీ గురించి ఎక్కువ మాట్లాడతారు అప్పుడు ఏమవుతుంది తెలుసా మీ దగ్గరకు వచ్చేస్తుంది సమృద్ధి ఇప్పుడు అర్థమవుతుందమ్మీ మనం చేసేది అదే కదా సేవలో మనం వాల్యూ అడిషన్ ఎక్కువ ఇస్తాం సేవలో ఉన్నదానికంటే కొంచెం వాల్యూ ఎక్కువ ఇస్తున్నాం అందుకు ప్రభుత్వ దేవుడు దేవుని వాక్యానికి మనుషులు ఆకర్షపడుతున్నారు బట్ ఇక్కడ సమస్య ఏంది నువ్వు దాన్ని పాటించకపోతే నీకు విడుదల నువ్వు దాని పాటించకపోతాం అటు కొన్ని అభివృద్ధి లేదు వాల్యూ ఇస్తున్నాం ఇంత విశదీకరించి ఇంత డీటెయిల్గా ఇవన్నింటినీ నేనే లెక్క చేసుకొని ఫిఫ్త్ పార్ట్ అంటే ఎంత ప్రభు ఫిఫ్త్ పార్ట్ క్యాల్కులేట్ చేస్తే హండ్రెడ్లో ఫైవ్ పార్ట్స్ ట్వంటీ ట్వంటీ ట్వంటీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ పార్ట్స్ ఓ ట్వంటీ పార్ట్స్ నేను సేవ్ చేయాలనా ఎవరిసేపు ట్వంటీ పార్ట్స్ సేవ్ చేసిండా మొత్తం దేశంలో దేశానికి ట్వంటీ భాగంలో పంట సేవ్ చేసుకుంటూ వచ్చిండు ప్రతి సంవత్సరం అట్లా ఏ ఐదు భాగాలు సేవ చేసుకుంటూ వస్తే ఏడు సంవత్సరాలు సమృద్ధిగా తిన్నారు మనుషులు ఆ సీక్రెట్ ఈరోజు దేవుడు మనకు బయలుపరిచింది ఇక నీ బాధ్యత నువ్వు ఎంత సేవ చేసుకుంటావు ఐదు భాగాలు చేస్తావా ఆరు చేస్తావా ఏడు చేస్తావా ఎనిమిది చేస్తావా మినిమం అయితే ఐదు భాగం అంటే ఇరవై మినిమం ఇరవై ఇంకా మీరు ఎంత చేసుకుంటారో మీ ఇష్టం నేను చెప్తున్నా నేను ఎక్కువ చేసిన చేయగలిగినా కాబట్టి బాధ్యతలు నిర్వర్తించుకోగలిగిన అర్థమవుతుందా నేను ఈరోజు వరకు కూడా ఎన్ని సంవత్సరాలు మీతో సేవలు ఉండి మీతో పాటు సేవలు ఉండి కనీసం ఇరవై సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు నేను నైంటీ టూ నుంచి చేస్తున్న సేవ ఈరోజు హాస్పిటల్ అడుగు పెట్టలే నేను ఇంతవరకు హాస్పిటల్ అడుగు లెక్చర్స్ ఇవ్వకపోతా హాస్పిటల్ డాక్టర్లకి మేనేజర్స్ కి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ వినిగిపోతాయి కానీ హాస్పిటల్ డాక్టర్ నా చెయ్యి నాకు మంది ఇంజక్షన్ అని ఎప్పుడు బోలే ఎందుకు పోలేదు చెప్పండి ఎందుకు కాలేదు నేను మనిషిని కాదా నాకు కూడా కావాలి కదా ఎందుకు కాలేదు వాక్యం నేను అనేది వాక్యం వాక్యాన్ని పాటించకపోతే నువ్వు నామకరణ క్రైస్తవుని క్రైస్తవురాలు వాక్యాన్ని పాటించే సేవమన్నది వచ్చింది అందుకు ఇక్కడికి ఈ ఈ సే ఈ ఈ సహవాసంలో ఉన్నవాళ్ళు పాటించకపోతే మటుకు నాతో పాటు ఉండలేరు నన్ను సహించలేరు తిట్టుకుంటావుట వచ్చేట రానిష్ అర్థమవుతుందా ఇక నా పని అయిపోయింది నా రిలీజ్ అయిపోయింది నాకు ఫ్రీ అయిపోయింది నా ఆర్ట్ ఇప్పుడు నీ బాధ్యత నీ భారం పెరిగింది నీ భారం పెరిగింది రేపు మళ్ళా మీరు నాకు ఫోన్ చేశారు అనుకోండి నాకు ఇట్లుంది బ్రదర్ అట్లాంది బ్రదర్ అండి ఎస్టర్ రెండు ఇరవై సంవత్సరాల నుంచి నేను హాస్పిటల్ అడుగు పెట్టలే మందుల కొరకు బ్రదర్ నాకు ఇది నొప్పి ఆ నొప్పి అన్నారంటే మీరు ఏదో పాటిస్తలేరు అన్నట్టు రోగాలు వస్తాయి రావని కాదు అన్నీ వస్తాయి ఆయన నమ్మకస్తుడు నుంచి బిడలేస్తాడు ఎందుకంటే ఈ శరణ నియమం పాయిజనస్ వాతావరణం లోపల ఏర్పరచుకుంటే అనారోగ్యాలు వస్తూ దాని నుంచి మనం విడదం దేవుడు ఆ కూడా మనకి ఇచ్చేది పాటించాలి పాటించకపో నువ్వు దేవుని ఎందుకు ప్రవ్వా ఎందుకు ప్రవ్వా ఇందుకు ప్రభావా నేను చెప్తున్నాను ఇరవై సంవత్సరాల క్రితం ఒక డాక్టర్ నాకు చెప్పింది నీకు తప్పక షుగర్ వస్తున్నాడు ఇరవై సంవత్సరాలు దాటిపోయింది నాకు నేను రాదు అన్నాను అట్లటే చెప్పగలవంటే నువ్వు డాక్టర్వి నేను సైంటిస్ట్ని నాకు నీకు తెడలేదా నేను చెప్పిందే నువ్వు డాక్టర్వి పాటిస్తున్నావు సైంటిస్ట్ చెప్పిందే డాక్టర్ పాటించేది డాక్టర్కి స్వతహాగా తెలియదు జ్ఞానం తెలుసా మీకు సైంటిస్ట్లు చెప్తేనే డాక్టర్లు పాటిస్తారు అరే నీకంటే నేను రెండు ఎక్కువ చదువుకున్న మళ్ళీ నాకు తెలియదు ఎందుకు వస్తుంది రోగం ఎందుకు రాదు రోగం ఆ రోగం వస్తుంది అని చెట్లు పెడాలని తెలుసు లేదు తప్పకుండా వస్తుంది అన్నట్టు నేను ప్రభు నమ్మకస్తుడు నీ నోటి మాట చేత నువ్వు నాకు ఏ రోగం రాదు ఈ రోజు వరకు రాలేదు రోగం ఒకవేళ నాకు తెలుసు ఇది టైం దేవుని తిరిగి కూడా టైం అంతే ఆయన ఏర్పవాలంటే ఏదో ఒకటి మార్గం ఏర్పడాలి కదా ఆ ద్వారా దేవుడు తీసుకెళ్తాడేమో అంతే కానీ చూడండి నేను మటుకు చెప్పిన రోగానికి లోపానికి తేడా ఎన్ని సంవత్సరాల నుంచి దాని నుంచి నువ్వు విడుదల పడే మార్గాలు కూడా చూపించింది దేవుడు నేను మీకు చెప్పేసినా కూడా అవన్నీ వాటిని పాటించకుండా నువ్వు ఎవరిని బ్లేమ్ చేయడానికి వెళ్ళేది అర్థమవుతుందా అనేక నేను మీకు చూపించినా కూడా ఏ ఆహారం తినాలా ఏ ఆహారం తినద్దు ఏ ఆహారం తింటే ఆరోగ్య పాలు అనారోగ్య పాలవుతారు ఏ ఆహారం తింటే ఆరోగ్య పాలంటుంది మీద అవన్నీ నేను మీకు రిలీజ్ చేసినా కూడా ఎందుకంటే నేను ఏదో ఉత్తగా చదివి చెప్పినాను కాదు ప్రార్థన తెలుసుకొని చెప్పినా ఒక్కటి చెప్పేసి వాక్యాన్ని ముగించేస్తా కొన్ని సంవత్సరాల క్రితం మా ఫాదర్ డయాబెటిస్ అని చనిపోయింది అంటే లాస్ట్ మినిట్లో తెలిసి ఆయనకి హార్ట్అాక్ వచ్చింది డయాబెటిక్ పీపుల్ హార్ట్అటాక్ వస్తుంది ముందు కాపాడుకుంటే మంచిది మా అమ్మ డయాబెటిక్ అయిపోయింది కానీ ఆమె నలభై సంవత్సరాలు బతికింది డయాబెటీస్ వచ్చినాక కూడా అన్ని సమస్యలు ఉన్నా మా అన్న డయాబెటిక్ అయిపోయి ఆయన దాంతోనే చనిపించవరికి కిడ్నీస్ ఫెయిల్ అయ్యి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి చనిపోయింది మా అక్క డయాబెటిక్ అయిపోయింది ఆమెకు ఆపరేషన్ అయింది ఇంకా నెక్స్ట్ నేనే మళ్ళీ నన్ను పట్టుకోవాలా లేదా ఎందుకంటే వాళ్ళంటారు డాక్టర్స్ తల్లిదండ్రులకు ఉంటే అందరికి అసలు రాదు నాకు ఎందుకంటే అక్కడికి స్టాప్ చేయాలి కదా కిలోవర అందుకొరికే ఆయన గార్చిండి అక్కడ స్టాప్ చేయాలి ఆయన అంతే అది నా దగ్గరికి రావడానికి వీల్లేదు అది అక్కడనే స్టాప్ కావాల్సింది కానీ పాపం అది ఎక్కు ఎందుకు వాళ్ళు దాన్ని గ్రహించలేకపోలేదు కానీ నా దగ్గరికి రాదని నేను చెప్పిన నేను వాళ్ళు చనిపోయాక రాత్రి మగళ్ళి ప్రార్థన చేస్తుంది వాళ్ళ గురించి నేను మీకు చెప్పాలి ఇది ఈ విషయం ఒంటి గంట రెండు గంటల వరకు ప్రార్థన చేస్తుంది రాత్రులల్లా అందరినీ నిద్రపోతుంటే ఒక్కడిని కూర్చొని ఏడ్చుకుంటే ప్రార్థన చేస్తున్నాను ఎందుకంటే నేను మీ ముందు ఏడవను నేను ఎప్పుడు స్టేజ్ మీద ఏడవను మీకు చెప్తున్నా విషయం ఎందుకంటే ఒక పాస్ ఒకటి తిట్టిండు ఒక పాస్టర్ని ఏడ్చుకుంటా మమ్మల్ని అందరినీ మీ దగ్గర మీ తిట్టు మర్చుకుంటుండ్రా అని తిట్టుండు అందుకే నేను ఏడువాను ఎప్పుడు స్టేజ్ మీద నేను రహస్యంగా ఏడ్చుకుంటాను అర్థమవుతుందా రహస్యంగా దేవుని స్థానంలో నా హృదయాన్ని కుమర్ కొంచెం సార్ అర్థం చేసుకుంటే ఏడుకు స్టేజ్ మీద మటుకుని నేను ఏడువాను నేను ఎప్పుడు నవ్వుతూనే ఉంటాను స్టేజ్ మీద ఎవడానికి కొంచెం సీరియస్గా ఉంటుంది నమ్మక నేను నవ్వుతూనే ఉంటాను ఎల్లప్పుడూ ప్రవణను ఆనందిస్తూ ఉంటుంది ఆయన సంధిలో నేను ఏడ్చుకున్నాను చాలాసేపు ఏడ్చుకుంటే దేవుడు ఎందుకు ప్రవ్వా ఈ రోగము ఎంత ప్రార్థన చేసినా ఎందుకు పోతలేదు ఈ రోగం శత్రు బలవంతం మీద మాకు అధికారం ఇచ్చిన ప్రభావా మీరు పొందిన గాలచిత మాకు స్వస్థత వాక్యం ఉంది కదా ప్రభావ ఎందుకు ఇవి నెరవేర్తలేవు వాక్యాన్ని వాడుతున్నాం కానీ ఎందుకు కాట్లంటే దేవుడు నాకు ఒక క్రైస్తవ డాక్టర్ని చూపించాడు కేసు అది నేను మీకు చూపించిన గతంలో ఎప్పుడన్నా చెప్పాను లేనచ్చారు చెప్పిన నేను ఒక సౌత్ ఆఫ్రికాలో ఒక డాక్టర్ ఉన్నాడు తిమోతి ఆయన పేరు ఆ డాక్టర్ మీద తన సొంత పని వాళ్లే తన తన సొంత వాళ్లే తనతో పాటు పనిచేసే క్రైస్తవులే కేసు వేసారు ఆయన మీద ఆ డాక్టర్ మీద అయితే ఈ డాక్టర్ కేసు నడుస్తుంది కోర్టులో చాండోల్ అయితే ఆ రోజు ఎందుకో తెల్లవారు అయిన ఇంటర్నెట్ చూస్తుంటే ఆ డాక్టర్ గురించి నువ్వు నడుస్తా న్యూస్ ఈ న్యూస్ వెతుకుతా ఉన్నాను నాకు అప్పుడు అనిపించింది దేవుడు మాట్లాడే విధానాలు ఇట్లా ఉంటాయా అని దేవుడు ఎట్లా మాట్లాడతాడు అనేది మీకు బాగా అర్థం చేసుకోండి స్వర రూపకంగా దర్శ రూపకంగా కలరూపకంగా ద్వారా ప్రవక్త ద్వారా ఎవరన్నా భక్తుల ద్వారా న్యూస్ ద్వారా ఆయన మాట్లాడే దేవుడు పక్షుల ద్వారా పశువుల ద్వారా ఆయన ఎట్లన్నా మాట్లాడవచ్చు నువ్వు రెండుసార్లు వింటలేవు రెండుసార్లు మాట్లాడినా నువ్వు వింటలేవు నీ బా నీ సమస్యది నువ్వు రోగం తెచ్చిపెట్టుకుంటున్నావు ఆ తిమోథి నోక్స్ అనే డాక్టర్ ఆయన కోర్టు కేసు అంతా వింటున్నా యూట్యూబ్లో ఉంది అదంతా అది ఏంటి సమస్య అంటే ఆయన డయాబెటిక్ అయిపోయింది అంట ఎవరి డాక్టర్ అంటే ఈ ఒలింపిక్ గేమ్స్లో స్పోర్ట్స్ ఉంటారు కదా వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తాడు అంటే ఈనా స్పోర్ట్స్లో వాళ్ళకి డాక్టరీనా వాళ్ళతో పాటున పరిగెత్తటాడంట కొన్ని మైళ్ళు రోజు వయసు పెద్దోడు అయినా కానీ పరిగెత్తట్టాడంట డాక్టర్ అట్లాంటి షుగర్ రోగం వచ్చిందంట వచ్చి మొత్తం క్షీణించిపోతున్నాడంట అయితే అయన అంటున్నాడు మా నయనకు కూడా అదే ఏజ్లో వచ్చింది అన్నాడు కానీ మా నాయన చనిపోయింది నేను కూడా అచ్చనే చనిపోతా అనుకున్నాను కానీ ఒకరోజు నేను ఎందుకో ఆ బుక్ స్టాల్కి పోయి ఒక బుక్ పొందామని అది ఎవరు చెప్తే ఆ బుక్ చూసినాక నాకు అర్థమైంది నేను ఇంతవరకు నేర్చుకున్న మెడిసిన్ అంత వృధా మెడికల్ కాలేజ్లో నేర్చుకున్న ధ్యానం అంతా మోసకరమైన జ్ఞానం అప్పుడు తెరుచుకున్నాడంట మనసు తెరుచుకొని ఆయన ఆహారంలో మార్పులు తెచ్చుకున్నాడంట షుగర్ మొత్తం రివర్స్ అయిపోయింది ఆయన ఈరోజు పెద్ద ఆయన పెద్ద వ్యవస్థ స్థాపించిండు ఎంతో డాక్టర్స్ కి ట్రైనింగ్ ఇస్తుండే ఇప్పుడు ఆయన ఆయన స్టోరీ చూపించింది దేవుడు ఈయన షుగర్ నుంచి బయటపడి రివర్స్ చేసుకుండా దాని తర్వాత ఆయన మూడు రాసిన పుస్తకాలు చదివిన నేను పుస్తకాలు అన్ని నాకు తెలుసు ఇప్పుడు అది రాధనేష్ ఎందుకంటే దేవుడు అప్పుడు నాకు చూపించాడు ఈ ఆలోచన ఎట్ల దాని నుంచి నువ్ విడదల పొందచ్చని నేను అది రాకముందే దాన్ని ధర్మేషణ అర్థమవుతుందా అది రాకముందే ధర్మేషన్ అది నా దగ్గర రావడానికి వీల్లేదు ఒకవేళ వచ్చిన దేవుడు పర్మిషన్ ఇచ్చినా దానికి నాకు తెలిసిన నిట్టతర్మాలను నేను నేర్చుకున్నా పాటించగలను ఎంతమందికి ఆలోచనలు ఇచ్చినాను ఎంతమంది బాగినారు కూడా ఎంతమంది బాగినారు కూడా కాబట్టి నేనన్నీ కాజ్ కావడానికి వీల్లేదు ఒక ఆలోచన నీకు అనుగ్రహించబడ్డప్పుడు దాన్ని విశ్వాసపూర్వకంగాను దాన్ని ముందుకు పాటించుకుంటూ కొనసాగించు అప్పుడు ప్రభువు నిన్ను ఆశ్రయిస్తాడు అద్భుతాలు నీ జీవితంలో చూస్తావు అటువంటి కృపలో ప్రభు మనందరినీ నడిపించడానికి కొంతసేపు ప్రార్థనలో గడుపుదాం ప్రవ్వాదం నేను ఈ వాక్యాన్ని స్వీకరిస్తున్నా ఈ వాక్యం నాదిరొచ్చు ఈ వాక్యం మాదిరొచ్చు నేను దాన్ని సంపూర్ణంగా స్వీకరిస్తున్నా నేను దాన్ని పాటిస్తా అవును ప్రవ్వా ఆత్మీయంగా నేను అభివృద్ధి పొందుతా శారీరకంగా आर्थिक सांघिक परंग अभिवृद्धि ध्यान पृति विषय पद प्रमा प्रव मैं आ रीति पागना प्रार्थी रूपगल त्री वंदना महोन स्तोत्री थैंक यू लागू वंदना वंदना वंदना तीन वंदना కృతజ్ఞతలు ప్రవ్వాదనాలు వేసయ్యారు మా హృదయాన్ని భారాన్ని మీరు తొలగించినారు మీకెంతో వదనాలు ప్రవ్వా మీకెంతో కృతజ్ఞతలైనా మీకెంతో స్థుతులు స్తోత్రాలు అర్యనా ప్రభావ ఇవి కేవలం మీ మహిమార్థంగా ప్రార్డుతున్నాం ప్రవ్వా మా స్వార్థం కొరకు మేము దేని విషయంలో అతిశయించాం ప్రవ్వా అది బహు దూరం అవును గాక కలువరి శిలలో మీరు క్రయనంగా పెట్టిన మీ యొక్క ప్రాణాన్ని మేము అతి చేయిస్తున్నాం ప్రవ్వా సెలువ మరణాన్ని మేము అతి చేయిస్తున్నాం ప్రవ్వాక్యాన్ని ఏ రీతిగా మీరు నాకు ారు ప్రభా ఇది మీరు బయలుపరిస్తున్నాం ప్రభావ దీన్ని పాటించి అభివృద్ధి పొందాలన్నా ప్రభా మీరు ఆశ్రయించండి మేము వాక్యాన్ని రిలీజ్ చేసేసినాం ప్రభావ కానీ అభివృద్ధి పొందింపజేసే మీరే యువసేపు మీరు తోడైన అక్కడ వాక్యం చూసినాం ఇందాక కాబట్టి అతను అభివృద్ధి పొందిండనుంది ప్రవ్వారు తోడు లేకపోతే ఇవి మేము అభివృద్ధి పొందలేం కానీ అన్యులు మీ తోడు లేకున్నా అభివృద్ధి పొందుతున్నారు ప్రభావ వాళ్ళు వాడుకున్నారు ఈ వాక్యాన్ని మేము వాడలేదు ప్రభావ ఇక మీద మేము వాడుకోవాలా ప్రవ్వా అటువంటి భాగ్యాన్ని అనుగ్రహించండి ఇక్కడ మేము ప్రతి స్టర్ ని ఆచరించండి ప్రభావాలను తెరవమని ప్రార్థిస్తున్నాం ఈ వాక్యాన్ని స్వీకరించాల ప్రభావం ప్రభావం సేవకులుగా క్రైస్తలుగా మార్చండి ప్రభావం ఏ రీతిగా డబ్బులు సేవ చేసుకోవాలి చూపించారు ప్రభావ వాక్యాను సారంగా చూపించినారు ప్రభా మేం సోమరణం కాదు ప్రవ్వాలు ఎనివర్లాగా ఉంటాం ప్రవ్వా మాకు యోచన దయచేయండి ప్రభావాతరంగా పరిగెత్త వాళ్ళని కాదు ప్రవా నిదానంగానే పరిగెత్త వాళ్ళం కానీ ప్రభావ మీ యొక్క కృప మాకు కావాలని కృపా లేకుంటే ఇవేం మేము చేయలేం ప్రవ్వ మమ్మల్ని అనుగ్రహించండి తండ్రి అది ఆ కృపలో కృప మాకు అనుగ్రహించండి ప్రవ్వ కృపా వెంబడి కృప మాకు అనుగ్రహించండి ప్రతి ఒక్కరు సమృద్ధిగా ఆశ్రయింపడాల ప్రవ్వ ఆ రీతిగానే మీరు మహిమను వందుతున్నారైనా మీరు మహిమను ఉందాలా మేము అభివృద్ధిలోకి రావాలా ప్రవ్వ అవును ప్రవ్వ ఏదో చూపించుకోవడం కొరకు కాదు నైనా వాక్యం మా జీతం నెరవేరుందని సాక్ష్యం ఇవ్వడానికి కొరికే ఇవన్నీ ప్రవ్వాళ్ళ అటువంటి సత్యాన్ని గ్రహించిన వీరందరినీ ఆశ్రయించండి ఆమోదించండి వారి చేతి పనుల సఫలత అపవాది క్రియలకు నాశనం తండ్రిని కార్యంలకు నిరంతరం జయం జయం జయం తండ్రి ఆమెన్ మన ప్రభు క్రీస్తు కృప సమాధానం నడిపింపు మనందరికీ సదాకాలం తొడైన